ప్రార్థన చేస్తాం పరిశుద్ధు వేవాదనాలే సయ మహోనత రఘు తండ్రి మహిమ స్వరూపి మీకే వదనాల ఈ గడిచిన కాలం మీరు మమ్మల్ని కాపాడునారు ప్రతి పనిలో విజయం అనుగ్రహించినారు దాన్ని మీకు వదనాలు అవును ప్రభు ప్రతి దానికి సమయం కలదన్నారు కానీ దానికంటే ముందు మేము పరిగెత్తి తేలిసిపోతున్నాం ప్రభు మీ చిత్తానికి లోపడి తండ్రి మీ తలంపులకు మేము చోటు ఇచ్చేలాగా సాయపడిన నడిపించి ప్రార్థిస్తున్నాను మీ వెంట మేము పోలాగన నడిపించాను మీకంటే ముందు మేము పరిగెత్తకుండా అలసిపోకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తగిన కాలంలో తగిన సమయంలోనే మీరు మా కొత్త సమస్తాన్ని అనుగ్రహిస్తున్నారని ఆయన కాబట్టి ప్రతి దానికి మీ చిత్తం ప్రకారంగానే నెరవేరుతుంది కాబట్టి ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపించి మీరు మహిమానందమని ప్రార్థిస్తున్నాం కొంతకాలం నుంచి నైనా ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం మీ యొక్క సహాయం మాకు మీ యొక్క పక్షధాత్మను నడిపి మాకు దయచేయండి వాక్యాలని సత్యాలను గ్రహించాలా వాటిని జీవితంలో అవలంబించుకోవాలా ఎందుకంటే ప్రభా ఈ చివరి కాలంలో ప్రభా ఖచ్చితంగా వాటిని మీ బిడ్డలకు బయలుపరుస్తున్నారు ఎందుకంటే ప్రభా మీ బిడ్డలకు కాకుండా ఇంకా ఎవరు బయలుపరచలేరు వాటిని స్వీకరించి వాటిని ఫలపరీతంగా చూసుకుంటే వారి కోరికే మీరు వాటిని అనుగ్రహిస్తారు కాబట్టి మేము ఫలించలాగా మిమ్మల్ని మహపర్చు లాగిన వాటిని మాకు అర్థం చేయమని ప్రార్థిస్తున్నాం మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి మీ కృపల్లో మరోసారి జ్ఞాపకం చేసుకోండి ఈ అరంత మీరే ఆధిపత్యం వహించి నడిపించమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆల్మోస్ట్ టూ వీక్స్ క్రితం నుంచి సెవెన్ స్టార్స్ కి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం ఏడు నక్షత్రం అనేది అయితే వెనకడికి మనకి ఎందుకంటే ఈ బైబిల్స్ లో మనం వెతుకుతున్నప్పుడు లెఫ్ట్ రైట్ సెంటర్ అది తీసుకెళ్తా ఉంటుంది ఎక్కడెక్కడ వాక్యాలు బట్ అన్ఫార్చునేట్లీ ఏమేందంటే కామెట్రీస్ అలా కూడా ఆ రెఫరెన్సెస్ వల్ల కొన్ని మిస్ అయిపోయినాయి ఎందుకంటే ఆ రోజులలో వారికి అవి తట్టలేదు వారికి అనుగ్రహించబడలేదు కానీ మన కాలానికి ఈ యొక్క రెఫరెన్సెస్ అన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ అనుగ్రహించబడుతున్నాయి కాబట్టి మనము ముఖ్యంగా ఈ యాప్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెరీ ఈజీ అన్నట్టు యాప్స్లలో పోయి సర్చ్ చేసినాం అనుకోండి సెవెన్ స్టార్స్ అని సెర్చ్ చేస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లు ఎక్కడున్నాయి న్యూ టెస్ట్మెంట్లు ఎక్కడున్నాయో అవన్నీ అది తీసుకొచ్చి చూపిస్తుంది అది తీసుకొచ్చినాక మన పని ఏంటంటే ప్రార్థనాపూర్వకంగా దేవం మీ యొక్క ఆత్మీయ నాడు పేరు దండి ఈ పజల్ ఎట్లా మేము జాయిన్ చేసుకోవాలా వీటిని ఏ రీతిగా జాయిన్ చేసుకొని ఎట్లా అర్థం చేసుకోవాలా ప్రభు అని సహాయం మనకు అవసరం అదర్వైజ్ మనం లాజిక్స్ ఉపయోగించి మన సొంత తలంపులు ఉపయోగించి మిస్లీడ్స్ అయిపోతూ ఉంటాం కాబట్టి ఆయన ఇచ్చేడు టూల్స్ ఆ టూల్స్ని ని వాడుకోలా తర్వాత వాటిని ఎట్లా కనెక్ట్ చేయాలనేది దేవుని యొక్క ఆత్మ అర్పిస్తాడు ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ అన్నట్టు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉపమాన రీతిగానే మాట్లాడతాడు ఎందుకంటే మొదటి నుంచి నేను మీతో ఉపమానరీతిగానే మాట్లాడినా అంటాడు ఉపమానరీతిగా కాకుండా నేను ఎప్పుడూ మాట్లాడలేదంటాడు మన దేశవార్తలకు వచ్చినప్పుడు కాబట్టి ఇవన్నీ సింబాలిక్గా చెప్పబడ్డాయి కాబట్టి మనకి ఆ లాంగ్వేజ్ అవసరం ఈ సింబాలిక్ లాంగ్వేజ్ అనేది అవసరం అది దేవుని తప్ప ఎవరు నేర్పలేదు ఎందుకంటే ఈ లోకం ఎక్కడ లేదు అటువంటిది సింబాలిక్ లాంగ్వేజ్ ఉంటే మనం సర్టిఫికేట్ కోర్సెస్ చేసుకుని నేర్చుకునే వాళ్ళం వాటిని కానీ అట్లా లేదన్నట్టు ముఖ్యంగా ఈ సింబాలిక్ లాంగ్వేజ్ కూడా ఒకటి ఇప్పుడు మనకి ఈజిప్షియన్ లాంగ్వేజ్ అని ఆ ఓల్డ్ ఈజిప్షియన్ సింబల్స్ ఎట్లా నేర్చుకోవాలా వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలని కూడా ఉన్న కోర్సెస్ బట్ అవి వేరే ఆ ప్రిన్సిపల్స్ ఈ లోకాతీతమైన ప్రిన్సిపల్స్ అన్నట్టు ఫౌండేషన్స్ ఆల్ఫబెట్స్ ఈ లోకామైనవి మనం చూసేది ఏంటంటే స్పిరిచువల్ సింబల్స్ బైబుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలంటే మటుకు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మీ నడిపి మనకు అవసరం నేర్పుతాడు ఉప నేను లాస్ట్ వీపు చూపించినప్పుడు ఆయన కొథమసింహమే కానీ దానికి ఆపోజిట్ గర్జించే సింహం యేసు ప్రభు కొమసింహం అయితే దుష్టుడు గర్జించే సింహం రెండు సింహాలే కానీ ఇంటర్ప్రిటేషన్స్లో ఏది మన ప్రభుకి సాదృశ్యంగా ఏది దుష్టుడు ఉన్నది అనేది ఆ ప్రిన్సిపల్ మనకి మన హృదయంలో యాక్టివేట్ కావాలంటే ఖచ్చితంగా దేవుని కాత్మీయ నాటింపు అవసరం లేకపోతే ఆ మిస్లీడ్స్లో వెళ్ళిపోయి మనం దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తాం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఏం జరుగుతుందంటే వీఆర్ సీకింగ్ లైజ్ అన్నట్టు ఆర్ వీఆర్ ప్రీచింగ్ లైజ్ అన్నట్టు రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ అందుకే ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఇంట్రస్పెక్ట్ చేసుకుంటాను ప్రేయర్లకు వచ్చినప్పుడు ప్రభావం ఈ ఇంటర్ప్రిటేషన్స్ నేను చేయకుండా పర్లేదు కానీ రాంగ్ చేయకుండా నాకు సహాయపడాలి ఇది లాంగ్ లాంగ్ ఇయర్స్ నుంచి చేస్తున్న ప్రేయర్ ఎందుకంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఏమవుతుందంటే మనుషులు ఓ ఒక పలాని బ్రదరు పలాని బ్రదరు మాట్లాడుతున్నాడు అంటే ఓ డెఫినెట్లీ తన కథ తెలుసు అనేసి వాళ్ళు బ్లైండ్గా మనం చెప్పిన మాట స్వీకరిస్తారు అది అది అది చాలా డేంజర్ అన్నట్టు ఈరోజు జరుగుతుంది వరల్డ్ వైడ్ ఫినామినా ఏంటంటే ఫలాని గ్రేట్ ఫాస్టర్ చెప్తుండే ఫలాని గ్రేట్ మినిస్టర్ చెప్తుండంటే ఖచ్చితంగా అతను కరెక్టే అనేసి బ్లైండ్ గా స్వీకరిస్తారు మనుషులు కానీ మనం అట్లా ఉండద్దు అంటుంది వాక్యం అపోత్త కార్యము పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలలో మనం చూస్తూ ఉంటాం బిరియా సంఘస్థల గురించి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసేవాళ్ళు చిన్న ప్రతి వాక్యాన్ని మనం కూడా వాళ్ళలాగా ఉండాలా బిరియాని లాగా దేవర్ ది స్క్రిప్టర్స్ డే అండ్ నైట్ అనేది అక్కడ వాక్యం ఇప్పుడు డే అండ్ నైట్ మనం సెర్చ్ చేయాలి మనం ఎంత సెక్యులర్ జాబ్స్లో ఉన్నా కానీ వీ హ్యావ్ టు కీప్ సర్చింగ్ ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ టైం ఉంటుంది సెక్యులర్ జాబ్లో ఉన్నప్పుడు లంచ్ టైం ఏం చేస్తాం నేనైతే ఫైవ్ మినిట్సే తీసుకుంటాం ఎప్పుడైనా లంచ్ 5 minutes కంటే ఎక్కువ తీసుకొని నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ సరిగానే లేదనే ఫైవ్ మినిట్సే మ్యాక్సిమం టైం తీసుకొని దాన్ని ప్రొడక్టివ్ పర్పస్ మార్తా ఎందుకంటే సెక్యులర్ జాబ్ వీఆర్ సోల్డ్ అవుట్ టు ది సెక్యులర్ వర్క్ బట్ ఆ లంచ్ టైమ్ ఈస్ అవర్స్ టీ బ్రేక్స్ ఆర్ అవర్స్ కాబట్టి ఆ లంచ్ టైం టీ బ్రేక్స్ నేను ఎక్కడో కార్నర్లో పోయి ప్రేయర్ చేసుకోవడానికి బైబుల్ వార్చేసి చదువుకోవడం చేస్తా ఉంటాను నేను బికాజ్ వీ హ్యావ్ టు రెగ్యులర్లీ డూ దాట్ లేకపోతే మనం ఖచ్చితంగా మిస్లీడ్స్తో వెళ్ళిపోతాం పోయిన వారము ఈ యొక్క స్టార్స్ కి సంబంధించినవి సెవెన్ స్టార్స్ దేనికి సంబంధించిన అయినప్పుడు మనకి జోబు నుంచి లేక యోగు గ్రంథం నుంచి మనం ఒక రెఫరెన్స్ చూసుకున్నాం యోగు గ్రంథం తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయుని తొమ్మిదవ వచనంలో అక్కడ ఆయన స్టార్స్ కి పేరును పెడతాడనేసి మనం చూసిన వాళ్ళ ప్రభు ఆయన స్వాతి మృగ శీర్షము కృతిక తర్వాత దక్షిణ నక్షత్రములను చేసిన వాటి పేర్లు కూడా పెట్టిండు వాటిని చేసిన వాడనే అన్న విషయం అయితే పోయిన వారం వరకు మనం ఏం చేసినాం ఈ స్వాతి మృగ శీర్షము లేక కృతిక ఈ మూడింటికి సంబంధించిన మనం చూసినాం ఇంగ్లీష్ లో వాటి పేర్లు ఏమిటంటే ఆక్టూరస్ ఒరాయన్ అండ్ ప్లెయిడస్ ఈ పేర్లు మనం ఎక్కడ చూడండి ఇంటర్ప్రిటేషన్స్ లలో ఈ ఆక్టూరస్ ఒరాయన్ ప్లైడస్ ఈ ఆక్టూరస్ ఒరాయన్ అనేటి రెండు గుంపులు అవి ఈ ప్లేడస్ అంటే ఏడు ఏడుగురు కుమార్తెలు లేక సెవెన్ సిస్టర్స్ సెవెన్ డాటర్స్ అని కూడా మనం చూసిన వాటి ఇంటర్ప్రిటేషన్స్ లో ఈ ఫస్ట్ టూ గ్రూప్స్ ఈ సెవెన్ డాటర్స్ మీద పడతాయి అనేది ఈ యొక్క అస్ట్రానమీలో మనకు చూపించే స్టార్ కాన్స్టలేషన్స్ అలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలి పోయినవారు ముఖ్యంగా ఇవన్నీ ఒక కాన్స్టలేషన్ లో ఉంటాయి ఆ కాన్స్టలేషన్ కి సంబంధించింది నేను ఈరోజు కొంచెం డీటెయిల్ గా మీకు చూపిస్తాను కాన్స్టలేషన్ అంటే కూడిక అని కూడా మనం చూసినాం ఫర్ ఎగ్జాంపుల్ మోర్ ఒక కంక్ ఒక రివ్యూ లాగా చూస్తే ఆఫ్టర్ రస్ అంటే స్వాతి లేక అది ఎలుగు బంటికి సాదృశ్యం అని కూడా మనం చూసినాం ఇవన్నీ సింబల్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన దేవుడు ఎలుగు అన్నప్పుడు అవి పోలార్ వేయర్స్ లేక చలి చలి ప్రాంతంలో ఎప్పు ఉంటాయి ఎలుగు ఇవి కాబట్టి చలికి సాదృశ్యం లేక చలిలో ఉండే క్రీచర్స్ సాదృశ్యం చల్లగా ఉండే క్రీచర్ సాదృశ్యం కాబట్టి ఇవి సర్పెంట్స్ అనేది ఒక సింబల్ ఇదే మనం న్యూ టెస్ట్మెంట్ వచ్చినప్పుడు అవి సర్పెంట్స్ లాగా మారిపోతా ఉంటాయి కాబట్టి ఈ స్వాతి అంటే మంచు మంచు చల్లదనము పోలార్బేరు తర్వాత సర్పెంట్స్ ఇవన్నీ సింబాలిక్స్ ఈ మన రాశి ఫలాలలో ఈ వాటికి ఇటువంటి సింబల్స్ ఏ ఉంటాయి అన్నట్టు కాబట్టి ఇది ఆరవ బూరకు సంబంధించిన బోధాన్ని మనం చూసినాం ఫ్యూచర్ లో మనం చూస్తాం సిక్స్త్ ట్రంప్ ఎట్లు ఏం జరుగుతుందంటే ఈ సర్పెంట్స్ కి లేక ఈ స్వాతి ఆక్టూరస్ కి దేవుడు అధికారాన్ని ఇస్తాడు లార్జ్ నెంబర్ ఆఫ్ మల్టీట్యూ చంపడానికి ప్రపంచమంతట మరణకాండ వీళ్ళ ద్వారా సంభవించడం జరుగుతుంటది అయితే ఈ ఒరాయన్ అనే స్టార్ దగ్గరకు వచ్చినప్పుడు మృగ శీర్షం దాని పేరు తెలుగులో ఈ ఒరాయన్ అంటే ద బీస్ట్ హెడ్ అని అర్థం దాని తర్వాత మృగ అంటే అది ఎట్లుంటుంది దాని సింబల్ ఎక్స్ప్లెయిన్ చేయగలను ద గ్రేట్ హంటర్ పరిచే హంటర్ లాగా కనిపిస్తుంటాడు మీకు సింబల్ మనం చూస్తే గ్రేట్ హంటర్ విత్ క్లబ్ అండ్ అ డెడ్ లయన్ అని ఉంటుంది అక్కడ కాబట్టి దీనికి సంబంధించి మనం చూపించినాము ఈ ఒరాయన్ అనేది ఈ ఫిఫ్త్ ట్రంపెట్ లో ఈ ఒరాయన్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నట్టు దేవుడు వాటికి అధికారం ఇస్తారు అక్కడ ఫిఫ్త్ ట్రంపెట్ లో ఈ స్టార్ ఏం జరుగుతుందంటే ఈ స్టార్ ఆటోమేటిక్ గా స్కార్పియన్ సాదృశ్యం అన్నట్టు వీళ్ళు స్కార్పియోన్స్ లాగా స్టింగ్ అంటే కరుస్తారన్న విషయం లేక స్కా తేల్ కాటు ఎంత భయంకరంగా ఉంటుందో అటువంటి అనుభవము క్రైస్తవ జీవితంలో మనుషులు చూస్తారనేది ఫిఫ్త్ ట్రంప్ కి దేవుడు ఈ రెండు ఫస్ట్ టూ గ్రూప్స్ ఏవి ఆక్టూరస్ మరియు ఉదయాన్ని తన పని సాధనంలాగా వాడుకుంటాడు ఎందుకంటే తన బిడ్డలని శిక్షించడానికి కోరుకు పాత కాలపు పుస్తకాలలో ఓల్డ్ టెస్టిమెంట్ టైమ్స్లో తన ఓన్ బిడ్డలని ఎట్లా శిక్షించిండంటే ఎనిమిది కింగ్డమ్స్ని రేజ్ చేసి ఆ ఎనిమి కింగ్డమ్స్ వచ్చి వీళ్ళ మీద పడ్డప్పుడు వారి బాధ బహు భయంకరంగా ఉండి వాళ్ళు ఏడ్చేవాళ్ళు దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతి ద్వారానో రాజు ద్వారానో వాళ్ళకి విడుదల కల్పించేవాడు కొంతకాలం సమాధానం జరిగినాక మరి యథా విధంగా జీవించడం తెలుగు బాప్తరం జీవించడం అది ఓన్ టెస్ట్మెంట్ అవన్నీ ఈ టెస్ట్మెంట్ కి వాసు వస్తాయని పావులు మనకు చూపించారు పరిధి రాష్ట్ర మొదటి పత్రికలో పదవాధ్యాయులు మనం చూస్తాం ఇవన్నీ తిరిగి తిరిగి వస్తాయి అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే అవి తిరిగి వచ్చాయి అన్నప్పుడు క్రిస్టియానిటీలో అవి గుర్తించలేదు ఓల్డ్ టెస్ట్మెంట్ డాడ్ బిలీవర్స్ ఏ రీతిగా జీవించారో న్యూ టెస్ట్మెంట్లో కూడా వాళ్ళు అట్లనే జీవిస్తారు వారి వల్లే వారిలో చెడ్డవాటిని ఆశించినట్లు మీరు అటువంటి ఆచించకూడి అంటాడు వరుతెలు పత్రిక మొదటి పత్రిక పద అధ్యాయంలో అట్లా ఆర్చించడం వలన ఎంతమంది ఆ రోజు మరణించినట్టు మనం చూస్తాం అక్కడ అదే రీతిగా మీరు కూడా ఆర్చిస్తే మీరు కూడా పౌలు కాబట్టి పౌలుకి పౌల్ థియాలజీలో ఇవన్నీ బయలుపరచబడ్డాయి సింబల్స్ ఆయనకు బాగా అర్థమైన ఆ పాలిన్ పుస్తకాలు ఆయన పత్రికల్లో చదివినప్పుడు మర్మలన్నీ మనకి చాలా సున్నాసంగా అర్థమైపోతా ఉంటాయి అయితే ఈ ప్రతి స్టార్ ఆయన ఈ టెనత్ సామ్స్ లో చూసిన కీర్తన గ్రంథం నూట అధ్యాయం నాలుగవ వచనంలో నక్షత్రం సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు అంటే వీటన్నిటిని ఆర్డర్ చేసి పెట్టింది యాక్చువల్ గా కొనెట్స్ స్టార్స్ ఏ స్టార్స్ కూడా ప్లానెట్స్ అంట మనం ప్రతి ప్లానెట్ లైక్ స్టార్ అంటది బైబుల్ మన ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీలో కాబట్టి ప్రతి నక్షత్రమును ఆయన ప్రతి నక్షత్రముల సంఖ్యంగా ఆయన నియమించినాడంట అంటే వాటిని ఆర్డర్ చేసింది ఇంగ్లీష్లో దాని తర్వాత వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు ఆయన మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానంకు మితి లేదు కాబట్టి ఇది నెవర్ ఎండింగ్ అన్నట్టు ఆయన నాలెడ్జ్ ఆయన జ్ఞానము నెవర్ ఎండింగ్ అనేది ఈ వాక్యం జ్ఞాపం ముఖ్యంగా వాటిని లెఖించడు వాటిని వాటిని పేరు పెడుతున్నాడు అయితే నాకు ఈరోజు మార్నింగ్ నేను ఈ నేమ్ కంటిన్యూ అవుతుంది పేర్లు పెట్టడం వాటి కన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు అన్నప్పుడు నాకు ఇది ఎక్కడ జరుగుతుంది ఇది సో మన అందరికి ఇంకా కంటిన్యూస్ గా నేమ్స్ పెడతా ఉన్నానంటే ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు నాకు ప్రకటన గ్రంథం ఏడాదిలో చూపించిండో ఆ టువల్వ్ ట్రైబ్స్ ఆఫ్ జూడా మన సారీ జేకబ్ ఇస్రాయల్ పన్నెండు గౌత్రికులు అవన్నీ స్పిరిచువల్ ట్రైబ్స్ అవన్నీ క్రిస్టియన్ కి ఎందుకంటే ప్రకటన గ్రంథం క్రిస్టియన్ రాయబడింది ఫస్ట్ షాప్లో చూసినాం మనం కాబట్టి అవన్నీ క్రిస్టియన్స్కి లేక బిలీవర్స్కి సేవకుల కొరకు రాయబడింది ఆ యొక్క నేమ్స్ అన్ని అయితే సింబాలిక్గా మనం ఏ ట్రైబ్లో ఉన్నామో మనకు తెలియదు మన బాధ్యత కూడా కాదు తెలుసుకోవడం ఏ ట్రైబ్లో ఉన్నా కానీ ఏర్పడట ట్రైబ్ అనం అన్నట్టు అవి అక్కడ ఆశ్చర్యంగా ఏంటంటే అక్కడ ఆ ట్రైబ్స్ అన్ని తారుమార్ అయినట్లు మనం చూస్తాం ఏడా వచ్చినప్పుడు మనం ఒకరోజు దాన్ని చూస్తాం డీటెయిల్డ్గా వెరీ వెరీ టఫ్ ఛాలెంజింగ్ చాప్టర్ అన్నట్టు అది ఆ చాప్టర్ మీద ఎన్నో దివేడ్ అయిపోయినాయి చర్చేస్ ప్రపంచం ముఖ్యంగా థియాలజికల్ కాలేజెస్ లందరికీ విడిపోయినాయి కొందరు ఏమంటారు ఆ సెవెంత్ చాప్టర్ నిజంగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇజ్రాయల్ దేశస్తులతో సాధించామంటాడు వాళ్ళకి సంబంధించింది అట్లా అనుకుంటే మళ్ళీ బుక్ రాయబడింది క్రిస్టియన్స్ కదా వాళ్ళకి ఎట్లా వాళ్ళు నాన్ క్రిస్టియన్స్ కదా జూస్ జూస్ ఆర్ నాన్ క్రిస్టియన్స్ దేవ్ రిజెక్టెడ్ క్రైస్ట్ అంటే దేవ్ రిజెక్టెడ్ లైఫ్ దేవ్ రిజెక్టెడ్ సెలబ్రేషన్ వాళ్ళకి ఎట్లా కాబట్టి అక్కడ మళ్ళీ పన్నెండు గోత్రాలు పన్నెండు సీరియల్ ఉండవు అన్నీ రివర్స్లో ఉంటాయి ఒం కరెక్ట్గా వీరిపోయింది ట్రైబ్స్ దాని తర్వాత దాను వంశ దాను గోత్రం అక్కడ కనిపించే కనిపించదు అక్కడ దాని తర్వాత యూసేఫ్కి ఒక గోత్రంకి యూసేఫ్కి రెండు గోత్రాలు ఇస్తారు అక్కడ యూసేఫ్ గోత్రం ఉంటుంది ఎఫ్ర మన మనషే గోత్రం ఉంటుంది ఎఫ్రైన్ గోత్రం ఉన్నది అక్కడ సో ఇవన్నీ మిస్టరీస్ లాగా ఉంటాయి అట్టు కాన్షియస్గా ఏ గుంపులో ఉన్నామో మనం గుర్తించడం ఆ సెవెన్ ట్రైబ్స్ సారీ ట్వెల్వ్ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నామో ఒకటైతే బట్ సింబాలిక్ ఈరోజు వరకు కూడా మనకి ఎక్కడ ఆ సోర్స్ లేదు ఏదో ఒక ట్రైబుల్ అయితే మనం ఉంటాం అదైతే అక్కడ ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాడు ఆ ట్రై గురించి నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా డీటెయిల్ గా ధ్యానిస్తాం కానీ ఇక్కడ పోయిన వారానికి మనము ఈ ఆయన సంఖ్యని నియమించాడు వాటికి పేర్లు పెట్టుచున్నాడు కాబట్టి హీ టెల్ ఎ నంబర్స్ ఆఫ్ ద స్టార్స్ హీ ఫాలో దెమ్ బై దర్ నేమ్స్ అనేది మనం పోయిన వారం ఈ రోజు మరికొన్ని డీటెయిల్ గా వాటికి సంబంధించిన చూసుకుంటాం ఈ స్టార్స్ కి సంబంధించింది ముఖ్యంగా ఆ స్టార్స్ ఏ ఎవరికి సూ ఎవరిని సూచిస్తుంది అంటే మనం ఆ వాటిని వెతుకోడానికి మనం ఆసక్తి చూపిస్తున్నాం ముఖ్యంగా కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం మొదటి వర్షం నుంచి ఈరోజు కొంత న్యూ డైమెన్షన్స్లకు వాటికి వెళ్ళిపోతూ ఉంటాం కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం మొదటి వర్షంలో ఇది మనం ఎన్నిసార్లు చదువుతాం ఇంగ్లీష్లో హెవెన్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని నోటిని కంఠస్థం చేసేసి ఉంటాం చిన్నప్పుడు సండే స్కూల్స్లో కూడా కానీ ఇక్కడ ఆస్చారం గురించి ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నవి అంతరిక్షము అంటే స్పేస్ ఉంది బైబిల్లో ఉంది స్పేస్కి సంబంధించి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తున్నది అంటే స్పేస్లో లేక యూనివర్స్లో ఆకాశంలో ఆ అతని చేతి పని ఇవన్నీ ఈ స్టార్స్ ఈ గ్యాలక్సీస్ ప్లానెట్సు అవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి అన్నట్టు లాస్ట్ ఒక ఒక తిన్నీ జ్ఞాపకం చేసిన ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ అని గుల్లో ఆ ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ ఒక్కటే చాలు దేవుడు మన ప్రభు అనేది ఇప్పుడు రుజుపరచడానికి సైంటిఫిక్ వరల్డ్ కి కానీ ఎథిస్ లకు కానీ ఈ ఫైన్ టైనింగ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మ్యాథమెటికల్లీ ఎస్టాబ్లిష్డ్ అన్నట్టు ఎఫ్ఎం బ్రదర్ ఉంటే చాలా బాగా అర్థం చేసుకుంటాడు దాన్ని ఆయనకి ఈజీగా అర్థమైపోతుంది ఆ ఆ సరే నాకు చాలా కష్టమైంది ఎందుకంటే అది మ్యాథమెటిక్స్ చాలా పువర్ ఉంది అది కానీ నాకు అది ఇప్పుడు చాలా సునీసంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వర్క్ అది అంతగా సిద్ధపరచబడింది నా జీవితంలో ఈ ఫైన్ క్యూనింగ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రతి ప్లానెట్ వాటి ఆర్బిట్స్ కిరుగుతా ఉన్నాయి ఈరోజు ప్రతి స్టార్ దాని స్థితిలోనే తిరుగుతూ ఆ తిరిగే విధానం ఒక టైమింగ్ ఒక ట్యూనింగ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉంది అనుకోండి మనం ఫ్యాన్ వేసుకుంటాం ఫ్యాన్ ఎంత స్పీడ్ కావాలో అంతే స్పీడ్ రెగ్యులేటర్ కి పెట్టుకుంటాం దాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటాం సైంటిఫిక్ గా అయితే ఈ ప్లానెట్స్ కూడా ఒకటే స్పీడ్ లో అన్ని ఒకదాని చుట్టూ ఒకటి మన సన్ చుట్టూ ఒకటి ఒక ఒకదాని రూట్లో ఆర్బిట్లో ఒకటి తిరుగుతూ ఉన్నాయి అయితే ఆ ఆయన ఆ మ్యాథమెటిక్స్ ఫార్ములాలో ఏముందంటే ఈ ఈ క్యాలిక్యులేషన్ ఎన్ని సైకిల్స్ తిరుగుతుంది ఆర్బిట్లో ప్రతి ప్లానెట్ ప్రతి స్టార్ ఈ తిరిగే ఏమవుతుందంటే ఈవెన్ ఒక పాయింట్ ఫ్రాక్షన్స్లో పాయింట్ పాయింట్ పాయింట్ డెసిమల్స్లో పోయి కూడా ఒక్క క్యాలిక్యులేషన్ ఒక్క నంబరు తగ్గిన పెరిగిన మొత్తం కొలాప్స్ అయిపోతుందంట యూనివర్స్ ఒకదాని ఒక డి కొట్టుకుంటాయి అంట ప్రతి ప్లానెట్ ఒకదాని ఒకటి డి కొట్టుకొని కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోతుంట యూనివర్స్ అయితే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం ఆది కాండము మొదటి అధ్యాయాన్ని తీస్తాం ఆది అందుకు భూమి ఆకాశంలో సృజించని దాని తర్వాత రెండవ వచనానికి వచ్చినప్పుడు ఫస్ట్ వర్స్కి సెకండ్ వర్స్కి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది బైబిల్లో ఫస్ట్ వచ్చడానికి సెకండ్ వచ్చడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది ఆ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు దాన్ని గ్యాప్ థియరీ అంటారు థియాలజీలో గ్యాప్ థియరీ అంటరు ఆ గ్యాప్ థియరీలో ఏమేమి జరిగినా అంటే విపరీతం జరిగింటే బైబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ ఇక్కడ క్లూస్ ఇచ్చి ఆ గ్యాప్ అంటే ఆ భూమి ఆకాశం సృజించినాక రెండో వచనం నుంచి చూసినప్పుడు లాంగ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత రెండో వచనం ఆరంభం అయితే ఈ భూమి ఆకాశాలను సృజించినాక ఏం జరిగిందనేటి ఆ గ్యాప్ లో ఈ స్టార్స్ కి సంబంధించినవి ఈ గెలక్సీ కి సంబంధించినవి దాని తర్వాత ఆకాశ పరిలోకంలో ఆ యొక్క దూతల మధ్యలో రిబెలియన్ ఎరగడము దేవునికి తిరుగు వర్తనం ఇవన్నీ ఆ గ్యాప్ తీర దొరికిపోయాంట అందుకే రెండో వర్షానికి చీకటి అగాధ జలముల పైన కమ్యూడన్ అని ఉంటుంది రెండవ వర్షానికి చీకటి ఎక్కడికి వచ్చింది ఆయన సృష్టించలేదు చీకటిని అక్కడ ఏషియాలో ఉంటుంది నేనే సృష్టించిన చీకటిని అది కానీ రెండవ అసంలో ఆది ఖండము మొదటి అది అని రెండవ చూసినప్పుడు ఆ భూమి ఆకాశం సృష్టించినాక రెండవ వర్షంకి వచ్చినప్పటికీ చీకటి అగాధ జలముల మీద ఉండేదని ఉంటుంది అది ఎక్కడికెళ్ళింది క్రియేషన్ ఫస్ట్ వర్స్ సెకండ్ వర్స్ మధ్యలో లాంగ్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆ గ్యాప్ ఉంటుంది కాబట్టి వాటిని వెతుక్కోవాలంటే మనం కొంచెం కష్టపడవుతుంది బట్ మన వాక్యం టోటలీ డిఫరెంట్ డైరెక్షన్స్కి వెళ్ళిపోతాం అందుకని ఇక్కడికే కన్ఫైన్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే కీర్తన గ్రంథము పంతొమ్మిది అధ్యాయ మొదటి వర్షంలో పగటికి రెండవ వర్షనాలు చూస్తున్నాం పగటికి పగలు బోధించున్నది అంటే డే అనేది సమ్ మెసేజ్ మనకి చూపిస్తుంది బోధిస్తుందంట రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి పగలు ఏం బోధిస్తుంది రాత్రి జ్ఞానం ఏం తెలుపుతున్నది రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి జ్ఞానం తెలుస్తుందట అంటే ఇక్కడ రెండు గుంపుల్లాగా నీకు కనిపిస్తున్నాయి పగటికి పగలు పగటికి అంటే ఎవరు పగలు అంటే ఎవరు రాత్రికి ఎవరు రాత్రి ఎవరు పగటికి పగలు బోధిస్తుందట రాత్రికి రాత్రి బోధిస్తుందట అంటే ఇవి ఈ ఈవెంట్సా లేక సంబడికి సూచిస్తుందా బోధించడం అంటే ఎవరికైనా అంటే అర్థమయ్యే జ్ఞానం ఎవరికి అవసరము తెలుసుకునే వానికి అవసరం కాబట్టి మనము పగటి సంబంధము రాత్రి సంబంధం అనే విషాని ఈ రెండవ వర్షం జ్ఞాపకం చేస్తుంది దావిద్రాజుకి అది అర్థం కాకపోయిన చాయతిగా ఆయనకి ప్రేరేపించబడి పగటికి పగలు బోధించున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది కాబట్టి ఇవి మనం అర్థం చేసుకోవాలా ఒకవేళ పగటి సంబంధివా రాత్రి సంబంధివా ఎటువంటి వాడువైనా గానీ ఈ సత్యం గ్రహించాలా ఏమవి చూడండి వాటికి భాష లేదు మాట లేవు వాటి స్వరము వినబడదు కదా వాటికి నిజంగా వాటికి ఉండదు పగటికి రాత్రికి భాష ఉండదు కదా మాటలు ఉండదు వాటి పొలునులు భూమి ఎంతటను వ్యాపించి ఉన్నది అందులో ఉన్నది వ్యాపించి ఉన్నది లోక ది దిగంతం వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నది కాబట్టి ఈ సింబల్ ఈ ఆకాశంలో ఉండే ఈ సింబల్స్ ఈ స్టార్స్ ఈ మూన్ సన్ ఏం చేస్తున్నాయంట నాలుగో వస్త్రం వచ్చేటప్పటికి అవి ప్రపంచమంతట స్ప్రెడ్ అయ్యి భూదిగంధం వరకు ప్రకటనలు బయలు వెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను ఇది చాలా కష్టతరంగా ఉంటుంది అర్థం చేసుకోవడం ఒక టూ డేస్ క్రితం ఒక మీటింగ్ లో డిస్కస్ చేస్తున్నాడు గురించి ఆ సూర్యునికి గుడారం వేస్తే మనందరం అర్థం ఉందా నిజంగా సూర్యుని కోరణ వేయగలరా దాని సూర్యుని ఎవరైనా పట్టగలరా ఎవరు పట్టలేదు దాన్ని సూర్యుని మీద గురారం వేస్తే తెలికాలిపోగా అసలు దూరం కూడా పోలేం కదా ఊహించలేదు కానీ ఇవన్నీ సింబాలిక్స్ అన్నట్టు ఈ గురారం దేవి సంబంధించింది సూర్యుడు అనేది దేవికి వాటిని మనం కొంచెం కేర్ఫుల్గా ధ్యానించినప్పుడు కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము ఆరో వర్షంలో ఆకాశము ఆయన నీతిని తెలియజేయలేదు ఇప్పుడు చూడండి ఆకాశము నీతిని అయితే తెలియజేస్తుంది తప్ప ఎవరి నీతిని మనకు బయలుపరచలేదు కదా దాని తరఫు సమస్త జనులకు ఆయన మహిమ కనబడుచున్నది ఎక్కడి నుంచి ఆకాశం నుంచి కాబట్టి ఈ స్టార్స్ అన్ని దేనికి సంబంధించినదే మనము లాంగ్ డిస్కషన్స్ చేస్తున్నాం అయితే ఆ యొక్క గ్రంథం తొమ్మిదోధ్యంలో చూసిన ప్రకారంగా ఆ మూడు నక్షత్రాల తర్వాత ఒకటి ఏముందంటే దేంబర్స్ ఆఫ్ సౌత్ అన్న ఒక వాక్యాన్ని మనం చూసుకుంటే ఈ స్టార్స్ కి దానికి కనెక్టివిటీ చాలా బాగా అర్థమైపోతుంది ఒకసారి చూడండి చేంబర్స్ ఆఫ్ సౌత్ ఎక్కడుంది యోగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తా ఉన్న వాక్యాన్ని యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఓల్డెస్ట్ బుక్ బైబుల్లో అన్నిటికంటే ఓల్డెస్ట్ బుక్ యోగు గ్రంథం మూసే రచించిన ఆ యొక్క పండాల కంటే నిందే ఉన్న పుస్తకం అంటారు ఇది యోగ గ్రంథం కాబట్టి అంటే అన్ని విషయాలు మనకి అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూసిన ఇప్పుడు ఆయన స్వాతి మృగ శీర్షము కృతిక అను వాటిని తర్వాత దక్షిణ నక్షత్రముల రాసులను చేసినాడు రాసులు అంటే కాన్స్టలేషన్ కూటమి దక్షిణ నక్షత్రముల కాబట్టి ఇది ఒక్కటే అర్థమైపోయిందంటే ఆల్మోస్ట్ ఈ యొక్క సెవెన్ స్టార్స్ కి సంబంధించిన సీక్రెట్స్ క్లూస్ మర్మాలన్నీ మనకు అర్థం బయలుపరచబడ్డట్టే కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం నాలుగు సింబల్స్ చూస్తున్నాం ఒకటేమో స్వాతి మృగశీర్షము కృతిక దాని దక్షిణ నక్షత్రములు ఈ దక్షిణ నక్షత్రం ఏందనేది నేను కొంచెం లాబరేట్ మీద చూపిస్తాను ఇంగ్లీష్లో ఏముందంటే దేంబర్స్ ఆఫ్ ద సౌత్ అని దక్షిణ నక్షత్రములు అంటే ద చేంబర్స్ ఆఫ్ సౌత్ పర్టికులర్గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమి భూమిని తీసినప్పుడు భూమి కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తిరుగుతూనే ఉంటుంది తిరిగినప్పుడు ఒక ఇయర్ అయినట్టు దాని తర్వాత డే అయినట్టు ట్వంటీ అవర్స్ తిరిగితే డే అయినట్టు దాని తర్వాత వీక్స్ అయినట్లు మంత్స్ అయినట్లు భూమి తిరగడం బట్టే మనకు తెలుసుకుంటుంది దేస్ దాట్లో దర్లుతున్నట్టు అయితే ఆ రీతిగా ట్వంటీ అవర్స్ తిరిగే భూమికి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ ఎట్లా ఉంటాయి కాబట్టి వాస్తు అనేది రాంగ్ సిస్టమ్ అన్నట్టు ఎందుకంటే వాస్తు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏర్పడి ఉంటుంది కానీ భూమి కంటిన్యూస్గా తిరుగుతూ ఉంది అది రెండు నాలుగు గంటలు నాన్స్టాప్ తిరుగుతున్నప్పుడు దానికి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉండదు అన్నట్టు కాబట్టి క్రిస్టియన్స్కి మనం ఈ విషయం చూపించాలా కొంతమంది నమ్ముతారు క్రిస్టియన్స్ వాస్తుని అది వాస్తవం కాదు అది వమ్మది అని మనం చూపించాలి వాళ్ళకి ఎందుకంటే భూమి కంటిన్యూస్గా తిరుగుతుంది అని బైబుల్ దానికి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉండదు కాబట్టి అవన్నీ అబద్ధాలు సత్యం కేవలం ఈ వాక్యమైన ఉంటుందని మనం వాళ్ళకి చెప్పి వాళ్ళని ప్రభుత్వంగా నడిపించాలా అప్పుడు లేకపోతే వాళ్ళంతా ఆ డబ్బులన్నీ వృధా చేసుకొని కూల తిరిగి కట్టి అంతా వేస్ట్ చేసుకుంటూ డబ్బులు మనం అవి ఖచ్చితంగా వాళ్ళకి చూపించాలి కాబట్టి ఇప్పుడు ద చేంబర్స్ ఆఫ్ సాంగ్ ఇక దక్షిణ నక్షత్రంలా ఇందాక మనం దక్షిణ నక్షత్రను దక్షిణ నక్ష దక్షిణ నక్షత్ర రాసులను అంటే ఇక్కడ నక్షత్ర రాసులను కానీ ఇంగ్లీష్ లో మట్టు చేంబర్స్ ఆఫ్ సౌండ్ అని ఉంది అంటే ఈ చేంబర్స్ ఆఫ్ సౌండ్స్ లో దక్షిణ నక్షత్ర రాసులు నక్షత్రాల కాన్స్టలేషన్ ఈ అంటే ఈ మూడు ఇప్పుడు చూసిన ఈ మూడు నక్షత్రాలతో పాటు ఆ ఆ కాన్స్టలేషన్లో ఇవన్నీ ట్రాప్ అయినాయి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది వాక్యం ఎట్లా ట్రాప్ అయినాయి అంటే నేను ఇప్పుడు ఆ చేంబర్స్ సీక్రెట్ అది చేంబర్స్ ఆఫ్ సాంగ్ అనే దానికి చేంబర్ అంటే జేమ్స్ నెంబర్స్ లో ట్వంటీ త్రీ ఫిఫ్టీ లేముంది అంటే చేంబర్ అంటే ఏంటంటే అన్ అపార్ట్మెంట్ యూజువలీ లిటరలీ ఆర్ అ బెడ్ ఇన్నర్ అని తర్వాత చేంబర్ ఇన్నర్ మోస్ట్ వార్డ్ అని ఉంది దాని తర్వాత పార్ట్ పార్లర్ తర్వాత అఫిషియల్లీ సౌత్ దాని తర్వాత ద డెఫినేషన్ ది అండర్ డెఫినేషన్ మీన్స్ అ ప్రిమిటివ్ రూట్ ప్రాపర్లీ టు ఇన్క్లోజ్ యాజ్ అ రూమ్ అంటే ఇదొక గదితో పోల్చబడుతుంది దాని తర్వాత టు బిసెట్ యాజ్ ఇన్ అని ఉంది దాని క్లియర్గా ఉంది ఇక్కడ సీజ్ ఎస్ఐజీ సీజ్ అంటే పట్టబడడం ఎవరి స్థానాలలో ఎవరిలో పట్టబ వాళ్ళు పట్టబడ్డటట్టు చేంబర్ అంటే అర్థం ఏంటంటే యాజ్ ఇన్ ఎ సీజ్ ఎన్ ఎంటర్ ఇంకా లాస్ట్ మీనింగ్ ఏముందంటే సీ చేంబర్ కి ఎంటర్ ప్రైవీ చేంబర్ అనేది లేక ప్రైవేట్ చేంబర్ లేక ఏమంటాం ప్రైవేట్ చేంబర్ అంటే రహస్య గది ప్రైవేట్ చేంబర్ అంటే రహస్య గది అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ ఛేంబర్ అనే దాంట్లో ఈ స్టార్స్ అన్ని ట్రాప్ అయినాయి ఈ గ్యాలక్సీ లేక ఒక కాన్స్టలేషన్లో ఇవన్నీ ట్రాప్ అయిపోయినాయి ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సెవెన్ స్టార్స్ ఎక్కడో ట్రాప్ అయినాయి ఆ క్లూ దొరికిందంటే మటుకు ఐ థింక్ ఇంకా మనం ప్రగం ముందుకు ఇంకా సునాయతంగా వెళ్ళిపోవచ్చు మనం అంత కష్టం ఉండదు ఇక ఫ్యూచర్లో దాన్ని ధ్యానిస్తేటప్పుడు ఇవి ఎందుకు ట్రాప్ అయినాయి ఎక్కడ ట్రాప్ అయినప్పుడు ఒకటి ఆ సీక్రెట్ అర్థమైపోతే చాలా మనకి పర్టికులర్గా మనకు ఎందుకు ద చేంబర్స్ ఆఫ్ ద సౌత్ అని ఎందుకు చూపించిందంటే ఆ చబర్స్ ఆఫ్ సౌత్ లో ఈ స్టార్ కాన్సలేషన్ ట్రాప్ అయింది అక్కడ విషయాన్ని అక్కడ క్లూ ఇస్తుంది మనకి జేమ్ స్టాక్ నెంబర్ ట్వంటీ త్రీ ఈ ఏషియా గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపిస్తే దాని సపోర్టివ్ ఉంటుంది చూడండి ఏషియా గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వర్షంలో సముద్ర తీరంలోన్న అడవి దేశం గూర్చిన దేవక్తి ఇక్కడ చూడండి ఏ నా అంటే దక్షిణ దిక్కున సుడిగాలి విసరనట్లు అరణ్యం నుండి భీకర దేశం నుండి అది వచ్చున్నది కాబట్టి ఒక సుడిగాలికి సంబంధించింది లేక దక్షిణం సౌత్ అనే సంబంధించిన విషయాలు మనము ఈ చైంబర్స్ ఆఫ్ సౌత్ అన్నప్పుడు ఈ చైంబర్స్ ఆఫ్ సౌత్ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైతే ఈ సెవెన్ స్టార్స్ ఏం జరుగుతుందో చూస్తాం మనకి చూడండి ఏంటంటే దక్షిణ దిక్కున సుడిగాలి విసరినట్లు అరణ్యంలో భీకర దేశం నుండి అది వచ్చి కాబట్టి దక్షిణము దేనికి సంబంధించింది ఇప్పుడు అరణ్యము క్లూ ఇస్తున్నాడు కాబట్టి ఇవి రెండు సింబాలిక్ గ్రూప్స్ అన్నట్టు లాస్ట్ వీక్ కూడా చూపించింది ఏంటంటే ఈ ఈ ఒరాయన్ ఈ ఆక్టూరస్ ఈ అన్ని స్టార్స్ వృషభానికి ఎదురుంగా ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుంది ఎప్పుడు ఎప్పుడు మింగుద్దామా అన్నట్టుంటాయి అన్నట్టు ఆ స్టార్స్ ఈ ప్లేటర్స్ మీద ప్లేటర్స్ కి ఎదురుగా నిలబడి ఎప్పుడు వాటిని మింగుద్దామా ఉన్నట్టుంటాయి అన్న స్టార్స్ ఇవి మనకి అస్టార్ కూడా తెలుసు బ్లాక్ బ్లాక్ హోల్స్ అంటాం బ్లాక్ హోల్స్ ఏం చేస్తాయి స్టార్స్ ని మింగేస్తాయి అవి బ్లాక్ హోల్స్ గ్యాలెక్సీల మింగేస్తా ఉంటాయి కాబట్టి అంత కష్టనీయంగా ఉంది దానికి ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ఇవి అన్నీ ఒక గుంపు ఇంకొక గుంపు మింగడానికే ఉన్నాయి ఇవి ఎక్కడ నిరగెరుతున్నాయి అంటే మన మధ్యలో ఇవి ఎక్కడెక్కడో స్పేస్ లో లిటల్ గా దొరుకుతున్నారు ఇవన్నీ మన మధ్యలో జరుగుతున్నాయి కానీ ప్రభు ఏం చూపిస్తుంది ఆకాశంలో ఉన్న చిహ్నంలు సింబాలిక్ గా మిమ్మల్ని సూచిస్తున్నాయి ఎందుకంటే మీరంతా రక్షణ పొందిన వాళ్ళు ఒకప్పుడు ఆకాశవాసులు ఇది ఆకాశవాసులు అంటే స్టార్స్ లాగా వెలగాల కానీ మీరు స్టార్స్ లాగా ఎక్కడున్నారు మీ స్థితి ఎక్కడున్నారనేది చూపించడమే ఈ యొక్క ఈ వాక్యము జ్ఞాపకం చేస్తుంది మొదట మీరు స్టార్ట్స్ లాగానే ఉన్నారు మొదట అధ్యయనం మీరు ఈ మంచి సంఘాల లాగానే ఉన్నారు మొదట నేను మీ మధ్యలోనే ఉన్నాను ఏడు సంఘాల మధ్యలో ఉన్నాను చుట్టూ సంఘాలు ఉన్నాయి మధ్యలో ఆయన ఉన్నాడు కానీ చివరికి ఏడవ సంఘం కాలానికి ఆయన బయట ఉన్నాడు లోపల నడుస్తూ ఉంటాయి వర్షిప్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి పబ్లిక్ మీటింగ్స్ హీలింగ్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి కానీ ఆయన లేడు లోపల ఆయన బయట ఉన్నాడు ఈ రోజు అనేది మనం చూస్తున్నాం గతంలో కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే దక్షిణ దిక్కు నుండి సుడిగాలు వితరినట్లు అరణ్యం నుండి భీకర దేశం నుండి అది వచ్చిచున్నది ఈ సీజ్ ఈ గుంపులు ఏ రీతిగా చిక్కబడబోతున్నాయి అనేది ఇక్కడ జ్ఞాపం చేస్తాడు ఎందుకంటే దేవుని చురే పరిస్థితి ఏంటంటే దేవుని బిడ్డలు తిరుగుబాటుతనం చేసి ఆజ్ఞ అతిక్రమించినప్పుడు వారిని సరిదేయడానికి కొరకు వాళ్ళని శిక్షించకపోతే నశించిపోతారు కాబట్టి ఎభిలక్షణ పత్రిక చూస్తాం కుమారుడిని శిక్షించకపోతే వాడు దుర్వియ్యం అయిపోతాడు అంటే నశించిపోతాడు అందుకని శిక్షిస్తాడు దేవుడు సరి చేసుకుని తన పక్షంగా తన తట్టు తిప్పుకోవడానికి కొరకు శిక్షని పర్మిట్ చేస్తాడనేది ఈ శిక్షని ఎండ్ టైమ్స్లో ప్రకటనలో ఎట్లా అమ్మపరుస్తుంది అంటే ఓ టెస్ట్మెంట్లో ప్రకృతి సహజంగా శత్రుదేశాన్ని లేపిండు న్యూ టెస్ట్మెంట్ వచ్చినప్పటికీ ఆత్మీయ దశలో ఉన్న శత్రువైన సైతాను వాని అనుచరులు లేపుతా దేవుడు అందుకే మనకి వర్క్ ప్లేసెస్లోనే కానీ మనం చేస్తున్న ఉద్యోగాలలో బిజినెస్లల్లో కానీ ఎక్కడపైన కానీ మార్కెట్ ప్లేస్లో మనకి వాడి అనుచరులు వ్యతిరేకంగా ఉంటారు ఎందుకంటే అది సింబాలిక్ అన్నట్టు ఎందుకంటే పాతది కట్టిస్తే సమస్తానికి కృతమైన కొనసీల రాష్ట్ర పత్రికలో కాబట్టి ఈ కృతమైన విధానాలన్నీ నీ శత్రువు కూడా స్పిరిచువల్ ఫామ్లో ఉంటాడు వాడు అందుకే ఎపిసీల్ రాష్ట్ర పత్రికల పావులు జ్ఞాపకం చేస్తాడు నువ్వు కాదు శరీరాలతో కాదు రెస్ నాట్ అగెన్స్ ద ఫ్లెష్ అంటున్నాడు కానీ మనం కొట్టాడేది ఏది ఆత్మీయ సమూహం అది చీకటి సమూహాలు చీకటి స్పిరిట్స్ అని మనం కొట్లాడతాం కాబట్టి మన ఎనిమివాడు దుస్తుడు ఇప్పుడు అది స్పిరిచువల్ ఫామ్ స్పిరిచువల్ లేయర్లో తయారైపోయింది అన్నట్టు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ దక్షిణ దిక్కు అనేది మనం ఒకటి అర్థం చేసుకోవాలా అరణ్యం అర్థం చేసుకోవాలా ఇవి ట్రాప్ చేస్తాయి ఇవన్నీ ఈ ఈ థర్డ్ గ్రూప్ ప్లేటర్స్ ని ఎట్లా ట్రాప్ చేసి మింగడానికి ఉంటాయి అనేది ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది సౌత్ అన్నప్పుడు జేమ్స్ షాంగ్ లో 5045 జీరో ఫోర్ ఫైవ్ చూడండి ఆస్ట్రేరియా ఎందుకు ఎట్లా ప్రిజర్వ్ చేసి పెట్టింది దేవుడు సౌత్ ఫైవ్ అంటే ఏ పాస్చర్ అని ఉంది ప్యాస్చర్ అంటే పచ్చిక బయలు చూడండి చాలా సున్నాయితంగా ఇప్పుడు అర్థమైపోతుంది మీ ఈ చైంబర్ ఆఫ్ సౌత్ అన్నప్పుడు ఈ పచ్చిక బయల్లో పచ్చిక బయలు అంటే మీకు తెలుసు అవి మేయడానికి కదా ఓపెన్ ఫీల్డ్ పచ్చిక బయల్లో అప్పుడు ఏం జరుగుతుంది పట్టుబడుతాయి అన్నట్టు క్రాప్ అయిపోతుంది అన్నట్టు అక్కడ పచ్చిక బయలు వచ్చినప్పుడు తినడానికి వచ్చినప్పుడు కాబట్టి ఓపెన్ ఫీల్డ్ అని ఉంది ఇంకొక పదం దాని తర్వాత ఓపెన్ ఫీల్డ్ దాని తర్వాత విదర్ క్యాటిల్ అని ఉంది ఆర్ బై ఇంప్లికేషన్ ఎ డెజర్ట్ సో పచ్చిక బయలు డెజర్ట్ లాగా మారుతుంది అని జేమ్స్ స్ట్రాంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డిక్షనరీలో తర్వాత విల్డర్నెస్ అన్నాడు విల్డర్నెస్ అంటే ఆరణ్య మార్గం కదా ఒకప్పుడు అది ఫ్రూట్ఫుల్ గా ఉన్నది బిల్డర్ని ఇప్పుడు అదంతా ఎండిపోతుంది విషయం అంటే అది ఆల్మోస్ట్ డైక్ దశకు వస్తుంది అనేది ఆ సీజ్లో ట్రాప్లో అది డై దశకు ఈ యొక్క సింబాలిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి సౌత్ అన్నప్పుడు తర్వాత చూడండి ఇక్కడ చూస్తాం లూకాసు వార్తలు మన ప్రభువుడు దీన్ని జ్ఞాపకం చేసి పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఐదవ దక్షిణపు గాలి విసురుత చూచినప్పుడు వడగాలి కొట్టనని చెప్పు అలాగే జరుగును ఎండ్ టైమ్స్లో ఆయన చెప్తున్నా ఎండ్ గురించి దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు అంటే దక్షిణపు గాలి దేనికి సంబంధించింది అది వడగాలి అంటే వేడికి సంబంధించింది దక్షిణము అంటే సౌత్ అన్నప్పుడు అది సింబాలిక్గా ఒక గ్రూప్ అన్నట్టు వేడి గాలి వేడి అన్నప్పుడు దాని కాటు వేడి ఉంటుంది దాని సన్ సన్ సన్ సన్ ఎంత భయంకరంగా వేడి ఉంటుందో దానికి సింబాలిక్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది ఆ టైంలో ఆ దక్షిణ గాలి వీచినప్పుడు Uh, बहु वाली अंत चा वेड़ी उसे स्कॉर्य संबंधी सैकंड ग्रूपल्यूशन चूप्चि लास्ट चाप्टर लूपच्च सैकड़ ग्रूप ग्रूप इनको यदि आक्टोर आक्टोर इंस्ट्रक्षको प्लेटस्ट पड़ती वी अला देर मन प्रभुगा अभी सिंपलिग दिन सूचि वक्यम అదే మత్యసార్తలో కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది మత్యశ వార్త అర్థమైందంట ఈ చేంబర్స్ ఆఫ్ సౌత్ క్లియర్ క్లియర్గా అర్థమైపోతుంది మనకి మతేశ్వర వార్త ఇరవై నాలుగు అధ్యాయ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు వెరీ బిల్డ్ క్లూ అన్నట్టు ఇది ఆ ఛాంబర్స్ చేంబర్స్ ఆఫ్ సౌత్ అనే దానికి ఆయన రాకడా సంబంధించిన సూచనలు చెప్పినంత ఎట్లా ఉంటుంది రిసెప్షన్ అనేది ఇరవై వచనంలో తెప్పిస్తున్నాడు కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి కాబట్టి ఇప్పుడు అరణ్యము ఇందాక చూసినాం మనం వాక్యం దుర్కాసువాటి ఇరవై యాద్యాలు చూస్తున్నాము దాని తర్వాత గ్రంథం ఇరవై ఒకటో మనం చూస్తున్నాం ఆ యొక్క అరణ్యం అనేది దేనికి సంబంధించిందండి అరణ్యం అంటే సాధారణంగా డ్రై ప్లేసెస్ దాని అక్కడ పాములు తేళ్ళు చాలా విష సర్పాలు విష జీవి జీవిస్తూ ఉంటాయి అండి కాబట్టి ఎన్ టైమ్స్లో ఇవన్నీ ఎట్లా పడతాయి ఇక్కడ సూచిస్తుండ్రు చూడండి ఇరవై ఆరో వచ్చిన మత్సవార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇది థర్డ్ గ్రూప్ కి ముందుగానే హెచ్చరించిన దేవుడు ప్లైటస్ కి హెచ్చరిస్తున్నాడు ప్లైటస్ అంటే ఈ కాంగ్రిగేషన్ అన్నట్టు చర్చిలో ఈ ప్లెయిటస్కి ఏమని చెప్తున్నాడు అంటే ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడు అని మీతో చెప్పిన వెల్లకుడి అరణ్యం అన్నప్పుడు మనం చూస్తున్నాం ఈ గ్యాలక్సీ కాన్స్టలేషన్స్ లో అవి పొంచి ఉన్నాయి అన్నట్టు ఎప్పుడు మింగాల ప్లేటెస్ అనేసి కాబట్టి అరణ్యంలో ఏముంటాయి నీకు తెలుసు అరణ్యం అనగానే సింబాలిక్గా డ్రై ప్లేసు ఇసుక ఎండి చెట్లు ఎండ కాళ్ళు మంటలేస్తుంటాయి తడి ఉండదు తేమ ఉండదు దాహం తీరదు నీళ్లు దొరకవు కాబట్టి అది సర్పెంట్స్ గ్రూప్ అన్నట్టు కాబట్టి ఈ సర్పెంట్స్ గ్రూప్ లో ఉండడైనా అనేటి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఎప్పుడు కూడా మన గ్రూప్లలో చెప్పలేదు ఈ విషయాలు ఈ ఎవరైనా ఇదిగో అరణ్యం లో ఉండడానికి మీతో చెప్పిన వెళ్ళకుడి అన్నాడు అంటే ప్లేటెస్ కి లేక కాంగ్రివేషన్ కి లేక గొప్ప జనానికి ఏం చెప్తుంది దేవుడు అంటే ఇక్కడ తన నోటి గారు చెప్తున్నాడు ఈ అరణ్యం అన్నప్పుడు ఈ కాన్స్టలేషన్స్ లో ఉన్న సెకండ్ గ్రూప్ ఇది దక్షిణం అంటే ఫస్ట్ గ్రూప్ అరణ్యం అంటే సెకండ్ గ్రూప్ ఈ సెకండ్ గ్రూప్ లో దేవుడు లేడు అర జ్ఞాపకం చేశాడు అంటే ఫస్ట్ టూ గ్రూప్స్ అన్యాయం చేసిన వాళ్ళు సెకండ్ గ్రూప్ అపవిత్రంగా జీవించేవాళ్ళు ఈ గ్రూప్స్ లో వాళ్ళ సహవాసంలో ప్రభు ఉండడు కాబట్టి ఇక్కడ సెకండ్ గ్రూప్ పర్టికులర్ సెకండ్ గ్రూప్ రోల్ ఏంటంటే ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ కి ఆర్డర్స్ ఇస్తుంది సెకండ్ గ్రూప్ ఏం చేస్తుంది థర్డ్ గ్రూప్ మీద ఆర్డర్స్ తీసుకోవాలి వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము దేవుని సేవనే చేస్తాం అనుకుంటారు ఫస్ట్ గ్రూప్ యాజకానికి సాదృశ్యంగా ఉంటుంది మతపరమైన యాజకులకు సాదృశ్యం అథారిటీ కాబట్టి వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఈ సెకండ్ గ్రూప్ కి ఈ సెకండ్ గ్రూప్ ఏం చేస్తుంది అంటే వీళ్ళ మీద పడుతుంది అన్నట్టు ప్లే టెస్ట్ మీద కాబట్టి దీన్ని కొంచెం క్విక్గా అర్థం చేసుకోవడం కూడా కొంత కష్టమే కానీ మన ప్రభు నోటి నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దానికి క్లూ తీసుకుంటాం కాబట్టి ఎవరైనా ఏదిగో అరణ్యంలో ఉండడని మీతో చెప్పినప్పుడు వెళ్ళకూడరు అంటే అక్కడ ఏమంటుందంటే ఆ సెకండ్ గ్రూప్ ఫెలోషిప్లో ప్రభు ఉండడు అనేసి మరి ఫస్ట్ గ్రూప్లో ఉంటాడు అంటే ఫస్ట్ గ్రూప్లో కూడా ఉండడు ఎందుకంటే సెకండ్ గ్రూపు ఫస్ట్ గ్రూపు హ్యాండింగ్ గ్లోవ్ అన్నట్టు ఇప్పుడు చూడండి లోపల లోపలి గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి కాబట్టి ఇప్పుడు బాగా తెలుసుకుని రోల్ రివర్స్ ఎట్లయితే అనేది లోపల గదిలో అంటే గది అన్నప్పుడు ట్రాఫింగ్ అన్నట్టు అక్కడ గది లేసి తాళమీయడం అనేది ఇందాక చూసిన చేంబర్స్ ఆఫ్ సౌత్ అనేది ఈ పట్టబడడం లేక సీజ్ అరెస్ట్ చేసుకోవడం అనేదానికి సంబంధించిన మీనింగ్ కాబట్టి అరణ్యంలో అన్న సీజ్ కావాలా వీళ్ళు లేకపోతే గదిలోనన్నా సీజ్ కావాలా అయితే మన ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే ఇదిగో అరణ్యంలో ఉన్నాడు అన్నప్పుడు రోల్ రివర్స్ అవుతుంది ఇప్పుడు అరణ్యంలో ఏముంటాయి అంటే సర్పములు ఉంటాయి అవి ఇసుక మీద మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి అవి సర్పాలు కాబట్టి అరణ్యంలో సర్పములు ఉన్నప్పుడు వాటి సంవత్సరంలో దేవుడు ఉంటాడు మన ప్రభు ఉండడు అనేది ఇరవై ఆరో వర్షం గ్యాప్ కనిపిస్తుంది దాని తర్వాత గదిలో లోపలి గదిలో ఉండడని చెప్పినది నమ్మకుడి కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో చూసుకోండి మీ దగ్గర ఇంగ్లీష్ రెఫరెన్సెస్ ఉంటే ఈ గది అన్నప్పుడు చేంబర్ ఉంది అక్కడ ఇంగ్లీష్లో హీజ్ ఇన్ దేంబర్ అన్నప్పుడు నమ్మకుడి అంటున్నాడు కాబట్టి తెలుగులో లేదు మనకి వర్డ్ తెలుగులో గది అని ఉంది ఇంగ్లీష్లో మటుకు చాలా క్లియర్గా ఉంది చైంబర్ అనేది కాబట్టి సదర్న్ కాన్స్ అనేక దేంబర్స్ ఆఫ్ సౌత్ లో మన ప్రభుత్వం కొంచెం చెప్పడం కష్టమే వినడం కూడా కష్టమే దాన్ని స్వీకరించడం మరి కష్టమే నేను చదువుతున్నా ఇంగ్లీష్ లో చూడండి ఇప్పుడు మత్సువార్త ఇరవై నాలుగో అధ్యాయము తెలుగులో ఉంది ఇంగ్లీష్ లో చూస్తున్నాను ఇరవై నాలుగు ఇరవై ఆరు మత్సువార్త ఇరవై లో కాబట్టి ఎవరైనా అంటే మోసపుచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఎవరైనా ఇదిగో ఆరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి కాబట్టి ఇది ఫస్ట్ గ్రూప్ ఆర్ఎన్ఎం అనేది ఫస్ట్ గ్రూప్ సర్ప్రెండ్స్ గా మారిపోతుంది అది ఒక దశలో స్కార్పియన్స్కి ఉంటాయి కానీ ఈ స్కార్పియన్స్ సర్ప్రెండ్స్ రెండు గ్రూప్ లాగానే ఎప్పటికీ మనకు కలిసి ఉంటాయి ఫెలోషిప్ వాళ్ళ ఫెలోషిప్ లో మనం ఉండదు ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది తర్వాత లోపలి గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకడి ఇంగ్లీష్లో చూస్తే నేను పొచ్చాడు ట్వంటీ సెవెన్ ట్వంటీ Wherefore if they shall say unto you Behold he is in the desert Go not forth Desert at Aranyam Aranyam Aranyam is the same That is the same That is the same That is the same That is the same Behold He is in the secret chambers This is the same I have seen in the Yishnam, manam, chambers James Strong's numbers lo, Private room ani, Private room This is the secret chamber This is the secret chamber ఈ బిహుల్ హీజ్ ఇన్ ద సీక్రెట్ చేంబర్ బిలీవ్ ఇట్ నాట్ అన్నాడు అంటే ఆయన సీక్రెట్ చేంబర్లో ఉండడని ఎవరన్నా చెప్పినా మీరు నమ్మకూడన్నాడు తెలుగులో చూసినప్పుడు ఏమైందంటే ఆ సీక్రెట్ చేంబర్ ఏమవుతుందంటే ఆరు లోపలి గదిలో లోపలి గది అంటే సీక్రెట్ చేంబర్ మెట్ లోపలి గదిలో ఉండడం అన్నాను అన్నాడు అంటే ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద ఫస్ట్ టూ గ్రూప్స్లో మన ప్రభు కనిపించాడు ద ఫస్ట్ టూ గ్రూప్స్ అదేంటి యాక్టోరస్ ఒరాయన్ యాక్టోరస్ ఏమో అవి సర్పెంట్స్కి సింబల్ ఆస్ట్రానామికల్ సింబల్ అది ఈ ఒరాయన్ ఏమో స్కార్పియోన్కి సింబల్ అన్నట్టు కాబట్టి రెండు గ్రూప్స్లలో మన ప్రభు ఉన్నాడు అందుకే న్యూ టెస్ట్మెంట్ వచ్చేప్పటికీ మన ప్రభు అంటున్నాడు సర్పంలోనూ తెలియని తొకటొక నేను నీకు అధికారం ఇస్తున్నాడు ఈ అధికారం ఎవరు పొందుకున్నారంటే ఫోర్త్ గ్రూప్ ఈ ఫోర్త్ గ్రూప్ ఎప్పుడు కూడా మొదటి టూ త్రీ గ్రూప్స్తో పాటు ఉండదు ఇది చాలా చాలా టైనీ టైనీ రెమట్ అంటాం శేషం అంటాం ఇంగ్లీష్లో చాలా చిన్నది బహు చిన్నది అన్నట్టు ప్రపంచం అంతటా వెరీ స్మాల్ గ్రూప్ అన్నట్టు ఎంత స్మాల్ గ్రూప్ అంటే మనం మన మన టైంలో అట్లీస్ట్ మనం మనం కౌంట్ చేసుకోవచ్చు అటువంటి టైప్ ఆఫ్ బోధలు వాళ్ళు చాలా తక్కువ అన్నట్టు 99.9% నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆ 0.1% గ్రూప్స్లోనే విడిపోతాయి పాయింట్ వన్ పర్సెంటే ఆ టైనీ గ్రూప్ అన్నట్టు వాళ్ళకి తప్ప ఎవరికి అర్థం కావు ఈ వాక్యాలు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలంటే మీరు గ్రాడ్యువల్గా ఆ టైనీ రెమినెంట్లకి ట్రాన్స్లిట్ అవుతున్నారు మీరు ఒకవేళ ఫస్ట్ త్రీ గ్రూప్స్లో ఎక్కడ ఉన్నా కానీ ఆ గుణగణాలు ఎక్కడ ఉన్నా కానీ వాటి నుంచి మీరు ట్రాన్స్లిట్ అయిపోతారు లేకపోతే ఈ వాక్యం మీకు ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు వినేవాళ్ళకి ఎందుకంటే నేను నా గ్యాప్ ఉన్న కాడికి 2007 तो तो दो दो दो दो दो 3, 300 ఈ బోధని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మహా అంటే నాలుగే శానికి వచ్చారు 20 పీపుల్ ఇది సత్యం అని గ్రహించగలిగారు అంటే ఎక్కడ త్రీ ఫోర్ హండ్రెడ్ ఎక్కడ ట్వంటీ టైనీ అన్నట్టు వెరీ వెరీ టైనీ గ్రూప్ దీన్ని రిసీవ్ చేసుకోలేదు ఇప్పుడు మన ఓన్ సర్కిల్స్ లో కూడా కేబిఎం గ్రూప్స్ లో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను చూపిస్తాను ఈ వాక్యాలు బట్ అందులో ఒక్కరు కూడా దీన్ని స్వీకరించలేకపోయినారు వాళ్ళ బోల్ వాళ్ళకు అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాక్యాన్ని చెప్పమని అందరు చెప్తా ఉంటారు వాక్యాలు కానీ ఒక్కరు ఫిఫ్టీన్ ఇయర్స్ శాచురేట్ అయ్యి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బోధ నాని కూడా ఒకరిలో కూడా అటువంటి ఆ ప్రిన్సిపల్స్ నేను గమనించలేకపోయినా అది బహు దుఃఖకరంగా అనిపిస్తూ ఉంటుంది నాకు బట్ ఐఎం స్టిల్ స్ట్రగ్లింగ్ తప్పక ఎవరికొకరికి ఇవన్నీ సింబల్స్ జ్ఞాపకం చేస్తారు దేవుడు తప్పకెళ్ళక నాకు ఎట్లా చూపించిండో తక్కిన వాళ్ళు కూడా అతన్ని చూపిస్తారు ఆ విధంగా అటువంటి కనుల దృష్టి ఆయన తప్ప ఎవ్వరు మనకి ఇవ్వరు ఇటువంటి సింబల్స్ ని అర్థం చేసుకుని చూపించలేదు ఎందుకంటే ఇవి చూపించకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఫస్ట్ త్రీ గ్రూప్స్లో ఉండి డెస్ట్రాయ్ అయిపోతారు డిస్ట్రక్షన్కి వెళ్ళిపోతారు ఫస్ట్ టూ గ్రూప్స్ శాశ్వతంగా మన నరకానికి వెళ్ళిపోతే ఆ లాస్ట్ గ్రూప్ అయిన ఆ యొక్క కృతికా లాస్ట్ గ్రూప్ ఫ్లైటర్స్ అంటున్నాం ఆ లాస్ట్ గ్రూప్ ని ఆయన అగ్నిగుండా బయట తీసుకొస్తాడనే మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈ సీక్రెట్ చేంబర్స్ని మనం నమ్మద్దు ఎందుకంటే సీక్రెట్ చేంబర్స్లో ఆయన ఉండడు అంటే చేంబర్ అన్నప్పుడు స్కార్పియోన్స్ అని మనం చూపించినాం కదా దేవుళ్ళకి సంబంధించింది అది మొదటి రెండు ముంపుల ఎట్టి పర్స్లో ఉంటాడు జీసస్ చెప్పిండు ఆయన ఒకటి దాని బట్ ఆయన చెప్పిండు కానీ మనుషుల రోజు విన్నమాకి అర్థం కాలేదు ఆ ఫెలోషిప్లో ఉన్న ఎవరైనా కానీ ఆ చేంబర్స్ సీక్రెట్ చేంబర్స్లో జరుగుతూ ఉంటాయి అన్ని రహస్యాలను నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే ప్రతి చర్చిలో ఈ సీక్రెట్ చేంబర్స్ చూసిన ఇన్సైడ్ ఎందుకంటే నేను ఒకప్పుడు ఆ ఎల్డర్ గ్రూప్లో ఉన్నా కాబట్టి అందులోకి వెళ్ళి బయటకు కాబట్టి నాకు తెలుసు మెయిన్ చర్చ గురించి మాట్లాడుతున్నాను పక్క పర్టికులర్గా ఆ సీక్రెట్ చేంబర్స్లో మనీ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడనే టీ స్నాక్స్ సర్వ్ చేయడము బిర్యానీని తినడం అంత అక్కడే జరుగుతూ ఉంటుంది పాలిటిక్స్ డిస్కషన్స్ కరప్షన్ అంతా అక్కడే జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఎనీ సిస్టమ్లో మనం చూస్తే సరే మనం దాన్ని పబ్లిక్లో ఎప్పుడు హైలైట్ చేయడం ఎందుకంటే పబ్లిక్లో హైలైట్ చేస్తే కాంగ్రగేషన్ డిస్టర్బ్ అయిపోతారు కానీ ఆ మెచ్యూరిటీకి వచ్చిన వాళ్ళకి మటుకు మనం చూపించాలి వీటిని అందుకని ఆయన ఏమంటాడంటే ఇరవై ఏడవ వచ్చినందు మత వార్త ఇరవై నాలుగు ఇరవై ఏడులో మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడనో అలాగనే మనుషుక మన అక్కడ ఉండను ఇది మనము చాలా వెరీ పవర్ఫుల్గా దీని చెప్తా ఉంటాం ఎందుకంటే ఆయన సీక్రెట్గా వచ్చి తీసుకొని పోడు మనుషులని ఇంకటి ప్రపంచం అంత బోధ ఏముందంటే ఆయన సీక్రెట్గా వచ్చి చర్చను తీసుకొని పోతానండి కానీ ఇక్కడ ఈ వాక్యం యశ్ ప్రభుత్వ నోటీధారని చెప్తుంది నేను సీక్రెట్గా రాను నేను రాజుని నేను బాహాటంగానే వస్తాను మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఉంది ఇంతవరకు మనం సౌత్ చూసినాం నేను మీకు చూపిస్తాను అవి కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవన్నీ చూపిస్తాను ఇక్కడ సింబల్స్ మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడను అలాగుండే అలాగే మనిషికు మంది అక్కడ అంటే మన ప్రభు అక్కడ ఎట్లా ఉంటుంది ఈస్ట్ వెస్ట్ బాహాటగా కనిపిస్తుంది ఎవ్రీ ఐ షాన్ సి లేదు బ్రదర్ ఇది సీక్రెట్గా జరిగేది బ్రదర్ అని చెప్తా ఉంటారు అటువంటిది ఎక్కడ లేదు వాక్యం బైబుల్లా అమాంతంగా వచ్చి అందరు ఒకరు నిద్రపోతుంటారు ఒకరు పోతారు ఒకరు ఉండిపోతారు అవి అన్ని రాంగ్ టీచింగ్స్ ఎక్కడ లేవు బైబుల్ అటువంటి ఎన్నిసార్లు ఇక్కడ క్లారిఫై చేసుకున్నా ఎంతమందిని ప్రాఫ్ చేసినా ఎవరు ప్రూవ్ చేయలేకపోతారు వాటిని కాబట్టి ఇప్పుడు చూడండి సీక్రెట్ చేంబర్ ఇప్పుడు మనం ఇంతవరకు చేంబర్ మీనింగ్ చూసినాము ఇప్పుడు సీక్రెట్ అనే దానికి మీనింగ్ సీక్రెట్ అన్నప్పుడు సీక్రెట్ చైంబర్ దా ఉన్న అది 5009 James strong numbers 5009 M U N T E a dispenser or distributor or to cut uh, A dispensary or a magazine a chamber on the ground floor or interior of an oriental house generally used for storage or privacy or spot off for retirement uh, retirement and a further important right? దాని తర్వాత సీక్రెట్ చేంబర్ క్లాజెట్ స్టోర్ హౌస్ చేంబర్ అౌండ్ ఫ్లోర్ ఇండికేట్ ఇట్స్ క్లోజ్నెస్ టు ది అర్త్ చూడండి ఇప్పుడు చాలా క్లియర్ ఉంది ఈ సీక్రెట్ ఆఫ్ సీక్రె ఈ చైంబర్ అనేది ఇట్స్ క్లోజ్ టు ది అర్త్ అంట కాబట్టి ఈ స్పేస్ లో ఉన్న అంతరిక్షంలో ఉన్న చైంబర్స్ ఆఫ్ సౌత్ వెరీ క్లోజ్ టు అర్త్ అంటే ఇక్కడ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా ఫార్ దే ఆర్ ద బీస్ట్ ఆఫ్ ది అర్త్ కాబట్టి సీక్రెట్ ఈ చేంబర్స్ ఆఫ్ సౌత్ లో ఉండేది they are the beasts of the earth and the chara clear ga jean stocks lo ante beasts ante mrugam kada mrugalu kaabati beasts of the earth ee chambers lo undedi anni beasts of the earth antunadu kaabati ee yenu prakanga daivika marayadi manam ardham chesukovala and then this has the indication that it is linked to an oriental house oriental house ante puratanam aina adi ee puratanam aidu ekkadu undante english lo ardhistharu The the Orient is located in the East, East hmm. in the East द ओरियज लोकेटेड इन दस्ट ईस्टिंदी का ईस्ट की संबंधी विषय को चूस मनमुखा क्लोज के वक्यम अब जियोग्रफिकल East वि स्टार्ट विथ सउथ इस्ट को वेल्तना ईस्ट वेस्ट अर्देक् ओनली नारे नारतवार चूपे आ stars meaning मीन बोध कंप्लीट मन దెన్ వీ కెన్ స్ట్రేట్ గెట్ ఇన్ టూ చాప్టర్ టూ ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయాలకు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చూడండి ఈ ఈస్ట్కి సంబంధించిన విషయాలు నేను ఇప్పుడు మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను వాక్యం చూపిస్తే అప్పుడు మనకు ఆ పజుల్స్ అన్నీ పీసెస్ జాయిన్ అయిపోతాయి మొదటిదిగా ఏషియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఫస్ట్ రెఫరెన్స్ నేను మీకు చూపిస్తున్నా ఈస్ట్కి సంబంధించింది ఏషియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయం ఏషయా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను మన ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించున్నాను దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చి వాలిని పిలుచుచున్నాను ఇప్పుడు భారతదేశం దూరదేశం నుండి నేను యోచించిన తన తన తలపెట్టిన కార్యం అంటే గాడ్స్ ప్లాన్స్ దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వారిని పిలుచుచున్నాను ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలా ఈ తూర్పు నుండి వచ్చే క్రూర పక్షి దేనికి సంబంధించింది దూరదేశం నుండి నేను యోచించిన కార్యము నెరవేర్చు వారిని పిలుచుచున్నాను ఇప్పుడు నేను చెప్పి ఉన్నాను దాని నెరవేర్చేదును ఉద్దేశించి ఉన్నాను సఫలపరచేదును ఇవి ఖచ్చితంగా నెరవేర్తాయని ప్రభువు రుజువుపరుస్తున్నాడు ఐ విల్ నెవర్ గో బ్యాక్ వాటిని నేను విడిచిపెట్టాను అంటున్నాడు ఆయన ప్రణాళికని ఖచ్చితంగా నెరవేర్చేసి పదకొండవ మాట్లాడతాడు మరోసారి తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వాణి పిలుచుచున్నాను ఇప్పుడు వీళ్ళెవరూ మనకు అర్థం కావాలా నేను చెప్పి నాను దాన్ని నెరవేర్చేదను ఉద్దేశించిన్నాను సఫలపరచేదను ఇప్పుడు బాగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈస్ట్ నుంచి ఆయన ఒక క్రూర తీసుకొస్తా అంటున్నాడు ఈ క్రూరపక్ష జైలు సంబంధించింది క్రూరం అనేది కనుక మీకు అబద్ధం పొలం ఇది దైవికమైంది కాదు ఇది కఠినమైంది అన్నట్టు కాబట్టి ఇంగ్లీష్ లో చూస్తే ఆ రేవనన్స్ బోర్డ్ అనేది రేవనన్స్ బోర్డ్ అంటే ఇది యాక్చువల్ గా గద్దలు అన్నట్టు కాబట్టి గద్దలని తూర్పు నుంచి ఆయన తీసుకొని వస్తా అంటాడు తోలుకొని ద మ్యాన్ దట్ ఎగ్జిక్యూటెడ్ మై కౌన్సిల్ అంటే ఆయన ఆజ్ఞని శిరసాగి వాడు అన్నట్టు ఎవరు దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చే వానిని కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేదు ఈ క్రూరపక్షి దేనికి సంబంధించింది ఆయన కార్యం నెరవేర్చే ఈ వ్యక్తి ఎవరు కాబట్టి ఆయన ఏం చేస్తా ఆయన జడ్జిమెంట్ని మీరి ద్వారా ఇంప్లిమెంట్ చేపిస్తానంటాడు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూ టెస్ట్మెంట్ లో దేవుని బిడలకి तेरू बताल की आज जड्डे द्वारा ईस्ट नोट गुंपी दर्स आफ् दस्ट द मैन दूट मै कौन ना प्रणालिकेवाई आयेव स्पोकन इ्रिंग इट टू पास पर्पजो नैरवेतांप మొదటిదేమో మనం చూస్తున్నాం కదా ఈగిల్స్ రావినెస్ బర్డ్స్ అంటే క్రూర పక్షులు ఇవన్నీ సర్ఫామ్లకు సాదృశ్యం అన్నట్టు ఇవన్నీ ఏం చేసుకుంటే అంటే ఈ సర్ఫామ్ల సాదృశ్యము దాని ద మ్యాన్ ద మ్యాన్ ఏదీతే జరుగుతుందంటే ఆయన కౌన్సిల్ని నెరవేర్చేవాడన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది సరే దానికి క్విక్ గా దాన్ని నేను ఇంటర్ప్రిట్ చేయండి మీకు స్లోగా వాటిని మనం అర్థం చేసుకోని ప్రయత్నించాలి ఎందుకంటే ఫస్ట్ ఈస్ట్ కి సంబంధించిన అర్థమైపోతే అందులో ఉన్న సింపుల్స్ అన్నింటినీ మనం దీర్ఘంగా ఆలోచించవచ్చు ఇప్పుడు ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఈస్ట్ కి సంబంధించిన విషయాలు నేను చూపిస్తాను ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఇప్పుడు ఇరవై ఏడు నుంచి చూస్తే బాగా అర్థమవుతుంది యహోవా ఇలాగో తెలివిచ్చుచున్నాడు ఈ దేశం అంత పాడగును కాబట్టి దేశం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయ దృష్టితోని ప్రపంచం అంతటా స్కాటర్డ్ అయిందని దేవుని బిడ్డలకు దాన్ని నిశేషంగా దాన్ని నాశనం చేయదును ఎందుకంటే అది ఎట్లా చెడిపోయింది కాబట్టి అపవిత్రంగా తయారైంది కాబట్టి దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చింది నేను పశ్చా నేను పశ్చాత్తాపడటం లేదు రద్దు చేయటం లేదు ఆయన ప్లాన్స్ని రద్దు చేయడం ఆయన ఎందుకు దుఃఖిస్తున్నాడు వీటి గురించి అవి ఏ రీతిగా చెడిపోయినాయి అయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ కాబట్టి ఆకాశము దూమి వాటికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఇంగ్లీష్లో చూస్తుంది ఫార్ దిస్ షల్ ద ఎర్త్ మౌన్ అండ్ ద హెవెన్స్ అబౌవ్ బీ బ్లాక్ బికాస్ ఐ హెన్ ఇట్ ఐ హర్పజ్ ఇట్ అండ్ విల్ నాట్ రిపెండ్ నీదర్ విల్ ఐ టర్న్ బ్యాక్ ఫ్రమ్ ఇట్ కాబట్టి ఇక్కడ ఆ గుంపులకు సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నేను కాంప్రమైజ్ కాను ఈ పనిష్మెంట్ లో నేను ఖచ్చితంగా వాళ్ళని పనిష్ చేస్తా ఉంటాడు ఆ మూడు గుంపులు కాబట్టి ఈ మూడు గుంపులు ఎక్కడ ఉన్నాయి ఆ చేంబర్స్ ఆఫ్ సౌత్ లో పట్టబడ్డాయి మేము కొన్ని సంవత్సరాల నుంచి వ్యాఖ్యలు చేస్తున్నాం ఎవడి గుంపులో వాడు పట్టబడతాడు ఎవడి జకరే గ్రంథం చూసినాం మనం టూ లో ఫిఫ్టీన్లో జకరే గ్రంథంలో ధ్యానించినప్పుడు అక్కడ ఎవరు చూపించిండు ఎవడి గుంపులలో ఎవడి స్థలాలలో వాడే పట్టబడతాడు చిక్కబడతారు ఈరోజు జరిగింది అదే లాక్డౌన్ ఎవడి ఇళ్ళలో వాడే పట్టబడ్డాడు ఎవడి స్థలల్లో వాడే పట్టబడ్డాడు అసలు ఎవడు అరెస్ట్ చేయలేదు ఎవడి స్థలల్లో వాడే చిక్కబడ్డాడు బయటికి రాకుండా అప్పుడు సిం స్పిరిచువల్గా నాకు అప్పుడు అర్థమైంది ఇవి నెరవేరినాయి స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఇది లార్జ్ స్కేల్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్గా అవుతుంది అనేది ప్రభు మనకు చూపిస్తుంది ఇప్పుడు కాబట్టి ఇది ఎండ్ టైమ్స్ అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇప్పుడు చూడండి ద్వితీయోపదేశండంలో కంక్లూడింగ్ దశకు ఈ రోజుకి వాక్యము ఈ రెండు మూడు వర్షాలు చూసుకున్నామంటే ఈ సెవెన్ స్టార్స్కి సంబంధించిన మెసేజెస్ కంప్లీట్ అయినట్లే నేను ఇంగ్లీష్లో చదువుతాను ఇప్పుడు తెలుగులో చదవను టైం సేవింగ్ అవుతాను మనకి ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదవ వర్షంలో ద బ్రింగ్ అ నేషన్ కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఒక నేషన్ లేకపోతున్నాడు ఈస్ట్ నుంచి నేషన్ అగేన్స్ట్ ది అగేన్స్ ది అంటే అగేన్స్ట్ యు అర్థం ద లాడ్ షెల్ బ్రింగ్ అేషన్ అగేన్స్ ది ఫ్రమ్ ఫార్ అది నాకు ఇష్టం కూడా మనం ఏషియా గ్రంథం నలభై ఆరో అధ్యయం ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది అర్త్ యాజ్ యాజ్ స్విఫ్ట్ యాజ్ ది ఈగిల్స్ మళ్ళా అక్కడ ఆ క్రూర పక్ష గురించి మాట్లాడుతున్నాడు యాజ్ స్విఫ్ట్ స్విఫ్ట్ యాజ్ ఈగిల్స్ ఫ్లైఅత్ నేషన్ హుజ్ టంగ్ దో షల్ నాట్ అండర్స్టాండ్ వారి భాష వీళ్ళకి అర్థం కాదంటున్నాడు కాబట్టి ఈ మొదటి గుంపుల రెండు గుంపుల భాషలు ఈ మూడో గుంపులు ఎప్పటికీ అర్థం కావు అందుకు కన్ఫ్యూజ్డ్ దశలో ఉంటాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మొదటి రెండు గుంపులని ప్రపంచమంతటా స్కాటెడ్ అయినవి ఇప్పుడు అవి ఈ మూడో గుంపు మీద ఏ రీతిగా అటాక్ చేయబోతుంది అది దేవుని యొక్క ప్లాన్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలకి బుద్ధి చెప్పాలంటే దేవుడు ఎట్లా శిక్షిస్తాడంటే ఆ రెండు గుంపులని వాడుకుంటా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే hoshegranadamu 8వ అధ్యాయము మొదతి వశల మనదుస్తనము set the trumpet to my mouth to their mouth he shall come as an eagle against the house of the lord ఇప్పుడు 봐 దిస్ కండి set the trumpet to their mouth he shall come as an eagle against the house of the lord because they have transgressed ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ఏందంటే hoshela చాలా క్లియర్‌గా ఉంది ఎందుకు దేవుడు తన బిడ్డల్ని శిక్షించబోతుందంటే ఈ హుషే గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము అదొక ఫౌండేషనల్ క్లూ అన్నట్టు ప్రకటన గ్రంథంలో పనిష్మెంట్ చర్చికే ఎందుకు అనేది క్లూ ఇక్కడ ఉంటది కాబట్టి ఇది మనం జాగ్రత్తగా రాసుకొని పర్మనెంట్గా పెట్టుకోవాలి మన హృదయలో బికాస్ దే హ్యావ్ ట్రాన్స్బేస్డ్ మై కావనెంట్ ఆయన ఆయన నిబంధనని ఉల్లంఘించిన వాళ్ళవి ఇవి యాక్చువల్గా ఓన్ టెస్ట్మెంట్ ఆల్రెడీ నెరవేరినాయి सर न्यू टेस्ट मेट रिवैत वस्तु को लत्रिक पाउल बिकाज देव ट्रांस मै कावन अंड्रेस फास्ट अगेस्ट मै लागू चूपस्टे चा पर्फेक्ट मन क्या मन मदर टेल का चाल पर्फेक्ट अर्थम होशिया ग्रंथम दूरी मैं चाक कॉन्क दीर्घनी चाहे हशिया ग्रंथम हशद अध्याय कदा ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము బాక నీ నోట ఉంచి ఊదుము కాబట్టి ఇప్పుడు ఈ ఫోర్త్ గ్రూప్ జాబ్ మన గురించి మనం ఆ ఫోర్త్ గ్రూప్ ఉన్నాం కాబట్టి మనం ఈ ఫస్ట్ త్రీ గ్రూప్ గురించి బాగా అర్థం చేసుకోవాలా ఈ ఫోర్త్ గ్రూప్ ఒక పాని అప్పగించడు అందుకే కంక్లూడింగ్ దేశంలో అది మనం చూపిస్తుంది దేవుడు బాక నీ నోట ఉంచును కాబట్టి నువ్వు ట్రంప్స్ ఊదాలా నీ సేవ దానికి సంబంధించి మనుషులు హెచ్చరించాలా ట్రంప్పేట్స్ ఊదరం అంటే దానికి సంబంధించి తీర్పు రాబోతుంది యుద్ధానికి ముందు ట్రంప్ ఎట్స్ ఊదుతారు కాబట్టి భయంకరమైన యుద్ధం రాబోతుంది కాబట్టి శుద్ధపడండి జాగ్రత్తగా ఉండండి అని వాకా నోటా ఉంచి ఊదు జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు కాబట్టి ఈ కాన్స్టలేషన్ ఫస్ట్ టూ స్టార్స్ ని దేవుడు ఏం చేస్తుంది ఫస్ట్ టూ స్టార్స్ కూడా సేవకులే ఇంకొకలు నేను మీకు ఇస్తున్నా ఎందుకంటే కంక్లూడింగ్ లో నేను చూపిస్తాను అవి అవి సేవకులకు సంబంధించిన బైబుల్ వాక్యంగానే ఉంది వాక్యం చూపిస్తానని చూడండి జనులు నా నిబంధన అతిక్రమించి అంత తీర్మానించుకున్నాను నా ధర్మశాస్త్రం నురీ ఉన్నారు గనుక పక్షిరాజు వాలినట్లు శత్రువు ఏహో మందిరము వచ్చి వచ్చినని ప్రకటించము కాబట్టి ఇప్పుడు ఈ క్రూర పక్షి ఎక్కడ వ్రాలుతుంది పక్షరాజు రాలినట్లు శత్రువు యహో మందిరం నాకు వచ్చును కాబట్టి నేను చాలా కాలం క్రిందట ద జడ్జిమెంట్ మస్ట్ బిగిన్ ఎట్ ది హౌస్ ఆఫ్ ద లాడ్ తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలము వచ్చి ఉన్నది అన్నప్పుడు అందరు డిస్టర్బ్ అయిపోయినారు అట్ల దేవుడు చర్చని శిక్షిస్తాడు ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో నెరవేరింది న్యూ టెస్ట్మెంట్ లో తిరిగి తిరిగి నెరవేరుతుంది ఎందుకంటే మనసుకు మనం తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన తెలుగులో ప్రేమను కనుగొన ఉంది ఇంగ్లీష్లో విశ్వాసాన్ని కనుగొన ఉంది ట్రాన్స్లేషన్లో జరిగిన మిస్టేక్ అది కాబట్టి మనుషులకు మన మన ప్రభు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొంటడా మనుషులు అంటే లార్జ్ స్కేల్ క్రిస్టియానిటీ ఈ రీతిగా తయారైతుంది అందుకే హుషయా గ్రంథం చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది వాకా నోట ఉంచుదును ఉంచి ఉదును ఉందుము ఊదుము నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రంను మీరి ఉన్నారు గనుక పక్షిరాజు అంటే ఇది శత్రువు అన్నట్టు పక్షిరాజు ఇది క్రూర పక్షి పక్షిరాజు రాలినట్లు శత్రువు యహో మందిరం నాకు వచ్చును మీరు అన్న దేవుని మందిరానికి ఎట్లా వస్తాడు బ్రదర్ ఇక్కడ ఉంది వాక్యం దేవుని ఆగ్యిస్తే వాడు ఎక్కడన్నా దేవుని మందిరంలోకి వస్తాడు దేవుని ఇంట్లో వస్తాడు దేవుని బిడల హృదయాలోకి వస్తాడు ఆయన ఆగ్గాయిస్తే మనం చేస్తాడు వాడు ఎందుకంటే సైతాన్ పని ఏంటంటే దేవుడు అధికార ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాడు పనిచేయగడు ఇక్కడ లోకంలో నేను లాస్ట్ టూ త్రీ వీక్స్ కితం ఎక్కడో చెప్తాను దేవుడు లూసిఫర్ తిరుగుబాటుతనం చేసినప్పుడు వాడిని ఎందుకు అక్కడే కాల్చివేయలే యూదా పత్రికలు ఆయన ఊపిరి చేత వాడిని కాల్చివేస్తానంది కానీ స్టార్టింగ్ ఎందుకు కాల్చివేయలే వాడు అక్కడ తిరుగుబాటుతనం చేసినప్పుడు ఆ మూడు వంతుల థర్డ్ పార్ట్ ఆఫ్ ఏంజల్స్ అంటే థర్టీ త్రీ 100 కి థర్టీ త్రీ పర్సెంట్ ఏంజిల్స్ వంట పార్ట్ తిరుగుబాతం చేసిండు మళ్ళర్డ్ పార్ట్ ఏంజిల్స్ ని ఒకేసారి ఆయన ఊపిరితో కాల్చి వేసేసి అయిపోయారు కదా మళ్ళీ వాటిని ఎందుకు భూమి అవి ఇక్కడ ఉన్నాయి నేను చూపించిన కదా లూకాసు వార్తలు ఈ ఈ స్పిరిట్స్ దేశాలని కంట్రోల్లో తీసుకున్నాయి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లీడర్ లాగా ఉన్నాయి ఈ స్పిరిట్స్ నేను చూపించిన వాక్యాలు ఎన్ని సార్లో ఎప్పుడైనా చూపిస్తాడు దీర్ఘంగా ప్రతి దేశానికి ఒక మేజర్ ఈవిల్ స్పిరిట్ ఉంటది లీడర్ లాగా అవి కింద పడవే అవి ఆక్యుపై చేసుకున్నాయి వాటి స్థానాలు ఇక్కడ ఈ లోకంలో ఎందుకంటే ఈ లోక రాజ్యాలు వాణివైపేనే ఆదామా వాళ్ళు పాపం చేసినప్పుడు అందుకే సైతాన్ని అంటాడు నాకు సాగిల పడే ఈ లోక రాజ్యాలన్నీ నీకు వాపస్ అన్నాడు వాని అధికారం నుండి వాణి అనుచరి ఆ థర్టీ త్రీ ఈ రాజ్యాలు ఇచ్చేసిండు లోకాలను ఇండియా ఇచ్చేసిండు చైనా ఇచ్చేసిండు రష్యా యుఎస్ అట్లా ప్రతి దేశాన్ని ఒక్కొక్కరు సైతానికి ఇచ్చేసిండు మన దేవుడు ఎందుకు పని శిక్షిస్తాడంటే ఈ లోకంలో ఆయన పనులు స్పిరిచువల్ వరల్డ్లో ఆయన పనులు కొన్ని కొనసాగాలంటే వాటికి అప్పగింపక తప్పదు ఆయన పని ఆయన బిడ్డలని సరిచేయాలంటే వాటికి పని అప్పగించక తప్పదు ఇది నేను చూపిస్తాను తిరుసరాష్ట్ర పత్రికలు దేవుడు సైతాన్ని ఎట్లా వాడతాడు తన బిడ్డల్ని సరి చేయడం ఇక్కడ చాలా క్లియర్గా ఉంది హోషియా గ్రంథాల్లో ఎనిమిదో అధ్యాయం మొదటి క్వశ్చన్లో పక్షిరాజు వాలినట్లు శత్రువు యహో మందిరం ఆయన ఆజ్ఞ అసలు ఈ దేవుని మందిరం ఎదుట ఎటువంటి పాతలలోకపు తలుపులు కూడా నిలబడలేవు కదా పాతలలోకప్పు శక్తులు నిలబడలేవు అవన్నీ షేక్ అయిపోవలసిందే కానీ ఇక్కడ ఆయననే పంపిస్తా అంటుండే పాతాల లోకాన్ని సైతాని మందిరంలోకి వస్తారు త్వరగా రాబోతుడు దేవుని యొక్క ఉగ్రతని వాడు అమలు చేయబోతుడు ఎక్కడ దేవుని మందిరం పేదూర్ రాతుర్కి అర్థమైంది వాక్యం అందుకే చెప్తాడు క్రిస్టియన్స్ దాడ్ దేవుని తీర్పు ఆరంభున్నది వచ్చి ప్రెన్స్ కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఏరితిగా ఎదుర్కోగలం చెప్పండి ఎందుకంటే దే హన్స్ మై లా మై కావినెంట్ నా నిబంధనను అతిక్రమించిన ఇక్కడ ఓ పాత నిబంధనలు లేదు కొత్త నిబంధనలు లేదు నిబంధన నిబంధననే పాత నిబంధన ఇఫలబాలతో చేసుకున్నాడు కృత నిబంధన నాతో చేసుకున్నాడు అంతే తేడా కానీ నిబంధన ఎప్పటికైనా నిబంధననే దేవుడు తన బిడలతో చేసుకుంటే అది నిబంధన నిబంధన ఏంటంటే అగ్రిమెంట్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నాం ఏమనంటే ప్రవ్వా నువ్వే నా దేవునివి నా పాపాలు క్షమించినవి నీ బిడ్డని నన్ను స్వీకరించినవి నువ్వు చెప్పిన ప్రతి వాక్యాన్ని నేను నెరవేరుస్తా అమలు పరుస్తా విధేయత చూపిస్తా మీ యొక్క నామాన్ని మహిమపరుస్తా ప్రకటిస్తా అది నిబంధన రక్షించండు కాబట్టి విఆర్ వి హ్యావ్ టు వీ ఒబులైజ్ ఆయన మనం రక్షించుకున్నాడు కాబట్టి మనం ఒబలైజ్డ్ కావాలి ఆయన నీతిని ప్రకటించడానికి కొరకు మరి దాన్ని అతిక్రమించినా మనం చేయలేదు దాన్ని ఇంతకాలం ఆయన చెప్పిన వాటిని మనం పాటించలేదు మీరే ఉన్నాం గనుక శత్రువుని తీసుకొస్తా అంటుండే ఎంత క్లియర్గా ఉంది హుషయా గ్రంథం ఇది ఇంకా ఎండ్ టైమ్స్లో బాహాటంగా నెరవేరలేదు ఎందుకంటే ఓన్ టెస్ట్మెంటే నెరవేరేది ఈ సర్ఫాలు మొత్తం స్కాటర్డ్ అయిపోయారు నేను ఇంకా మీ ఎప్పటికి రానన్నాడు దేవుడు ఈ సెల్ఫోల్ తను ఓపెన్ గా చెప్పి నామోస్రంథంలో ఐ విల్ నెవర్ పాస్ యూ బై కానీ చర్చి సింంటుంది అంటే లేదు బ్రదర్ ఎట్టణ రక్షిస్తారు బ్రదర్ దేవుడు ఎందుకంటే వాళ్ళు పరిశుభ్ర జనంగా బ్రదర్ ఇచ్చోళ్ళు అర్థం కాదు పరిశుద్ధ జనంగా క్రిస్టియన్స్ అని ఎంత తేటగా చెప్తుంది బైబుల్ వాళ్ళని విడిచ్చిపెట్టేసింది దేవుడు ఎప్పుడు ఎందుకంటే వాళ్ళు ఉల్లంఘించిన నిబంధన నువ్వు స్టార్ట్ ఇది నీ పొడికి వాక్యం కాబట్టి నువ్వు దాన్ని ఉల్లంఘించకుండా ఏం చెల్లనిదే ఈ పోష్య గ్రంథం చాలా తేటగా చూపిస్తా కాబట్టి చూడండి ఇప్పుడు ఈ సౌత్ కంక్లూడింగ్ నేను క్లోజ్ చేస్తాను వాక్యం ప్రార్థనలకు వెళ్ళిపోదాము ఆశ్చర్యంగా ఉంటుంది ఈ వాక్యము ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము మూడవ వచనం ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం షాకింగ్ ఉంటుంది అన్నట్టు ద్వితీయోపదేశ ఇది షాకింగ్ వర్డ్స్ నా ఒపీనియన్లో పదిహేడవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము మూడవ వచనం చూడండి ఆయన ముందుగానే హెచ్చరించండి ఈ సెవెన్ స్టార్స్ కి చూడండి నీ దేవుడిన యహోవ నిబను మీరి ఆయన దృష్టికి చెడుత చెడ్డదాని చేయొచ్చు నేనిచ్చిన ఆద్యత విరోధముగా అన్య అనగా ఇప్పుడు అర్థం చేసుకోండి సింబల్స్ సూర్యునికైనా చంద్రునికైనా ఆకాశ నక్షత్రంలో దేనికైనా నమస్కరించి మృక్కు పురుషుడే గానీ స్త్రీయే గానీ నీ దేవుడన యహోవ నీకిచ్చుచున్న నీ గ్రామంలో దేని అందరి నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలబడిన తర్వాత నీవు విని బాగుగా విచారించి తెలియవాలను ఇది మనం చేసుకోవాల్సిన విషయం వీటన్నిటిని మనం జాగ్రత్తగా అర్థం తీసుకోవాలి ఓ రీతిగా చెప్పాలంటే ఫస్ట్ టూ గ్రూప్స్ ని ఈ చర్చ్ వర్షిప్ చేస్తున్నాయి పాస్టర్స్ ని ఎల్డర్స్ ని వాళ్ళు రీప్లేస్ చేసుకున్నారు దేవుణ్ణి ఇన్స్టెడ్ ఆఫ్ లాడ్ దే హ్యావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు ఫాస్టర్స్ అండ్ ఎల్డర్స్ ఈ రెండు గ్రూప్స్ అన్నట్టు చర్చ్ సిస్టమ్ లో అండ్ ఫిజికల్ లేయర్ లో చూస్తే దాన్ని నేను మళ్ళీ ఎప్పుడన్నా మీకు చేస్తా ఇవి స్పిరిచువల్ లేయర్లో చెప్పబడుతున్న వాక్యాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అంటే ఇవి రెండు గ్రూప్స్ సూర్యుడు చంద్రుడు అండి ఫస్ట్ టూ గ్రూప్స్ నక్షత్రాలు అంటే కాంగ్రిగేషన్ అన్నట్టు కాబట్టి వీళ్ళంతా కాంగ్రిగేషన్ ని ప్రేజ్ చేసుకోవడము సూర్యుడిని ప్రేజ్ చేసుకోవడము చంద్రుని ప్రేజ్ చేసుకుంటున్నాయి ఈ చర్చ సిస్టమ్ లో అది బాగుగా విచారణ చేయవాలనేసి మూడవ వర్షంలో చెప్తున్నాడు దేవుడు అది నిజమైనడు అనగా అట్టి హేయ క్రియ ఇస్రాయేల్ అన్నప్పుడు ఇప్పుడు అర్థం చేసుకోవాలి స్పిరిచువల్ ఇస్రాయల్ క్రిస్టియన్స్ జరిగినట్ట వాస్తవమైన నువ్వు ఏం చేయాలా ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుడు కానీ స్త్రీగాని గ్రామం నుండా వెలుపలికి తీసుకెళ్లిపోయే రాళ్లతో చావు కొట్టవాలంటే వీళ్ళందరూ మరణిస్తారని చెప్తున్నాడు చాలా క్లియర్ చెప్తున్నాడు కదా ఒక్కసారి ఆ క్లూ మిస్ అయిపోయింది నేను చూస్తున్నా రాస్తున్న క్లూ చూస్తున్నాను ప్రకటన గ్రంథము ముప్పై నాలుగవ సార్ గ్రంథం కదా గ్రంథము ముప్పై ఉంది ఒక్కటి చూపిస్తే నేను వాక్యం క్లోజ్ చేస్తే ఈ రోజుకి ప్రకటన గ్రంథము ముప్పై అధ్యాయంలో ఉంది ఏడవ అధ్యాయం అనుకుంటా ఏహెచ్కల్ గ్రంథం సార్ ఏ గ్రంథము ముప్పై అధ్యాయము ఏడవ వచ్చినము అది కంక్లూడింగ్ కదా యాక్చువల్గా మన వాక్యం మీ గ్రంథం కదా మీ గ్రంథము ఐదు నాలుగు అది కంక్లూడింగ్ చేస్తే ఇక్కడే మీకా గ్రంథము ఐదవ అధ్యాయము అదే హెచ్కెళ్ళనుకుంటున్నాను మీ కా గ్రంథము ఐదవ అధ్యాయము ఐదు నాలుగు చూడండి మీ గ్రంథము లాస్ట్ వాక్యాన్ని చూపిస్తాను ఈ సెవెన్ స్టార్స్ అనే విషయానికి సంబంధించి నాలుగవ వర్షం నుంచి ఆయన నిలిచి యహో బలం పొంది తన దేడైన యహో నా మహాత్మ్యంను బట్టి తన మందంను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమి అంతం వరకు ప్రబల ఆయన సమాధానమునకు కారకుడు కాబట్టి ఈ ఏడు సంఘాలకి సమాధానం ఇచ్చేవాడని చెప్తాను అషూరు మన దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశింపగా ఇప్పుడు ఇది ఈస్ట్ నుంచి వచ్చే ఈ యొక్క ఇది ఒక గ్రూప్ అన్నట్టు ఇది ఇది ఒక డివిజన్ ఈ అషూరు మన దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశింపగా వాళ్ళు ఎదిరించినప్పుడు మేము ఏడుగురు గొర్రెల కాపర్లను ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి ఈ ఏడుగురు స్టార్స్ ఏడు ఏంజిల్స్ లేక ఏడు షెపర్స్ అని కూడా అంటే షపర్స్ ఏంజిల్స్ అంటే పాస్టర్స్ అని కూడా మనం చూసినాం కాబట్టి ఇక్కడ ఒక క్లూ ఇచ్చింది ఏంటంటే ఈ ఈ అషురు లేక ఈస్ట్ నుంచి వచ్చినప్పుడు ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ వచ్చినప్పుడు ఈ ఏడుగురు గొర్రెల కాపర్లను ఎడమగురు ప్రధానులను నియమితము కాబట్టి వీటికి సంబంధించిన క్లూస్ మీరు కొంచెం డీటెయిల్ గా మీరు ఈ వారం ధ్యానిస్తే వచ్చేవారం నేను కంక్లూడ్ చేస్తా ఈ ఏడుగురు గొర్రెల కాపర్లు ఎవరు అని ఈ సెవెన్ స్టార్స్ ఆఫ్ ప్రకటన ప్రకటన చూసినట్లు ఈ మీక గ్రంథం హైదరాబాద్లో చూసిన ఈ ఏడుగురు గొర్రెల కాపర్లు అసురు దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశింపగా వాళ్ళని ఎదిరించినప్పుడు మేము ఏడుగురు గొర్రెల కాపలను యనమండుగురు ప్రధానులను నియమితుము కాబట్టి శత్రువు చొరబడ్డప్పుడు ఈ ఏడుగురు గొర్రెల కాపడలు ఎవరు వీళ్ళ పని ఏంది అనేది ఈ యనమండగురు ప్రధా ప్రధానులు ఎవరు వీటికి సంబంధించిన విషయాలు మనం అర్థం చేసుకుంటే మటుకు సెవెన్ స్టార్స్ మెసేజ్ కంక్లూడ్ అయినట్టే సో లాస్ట్ నెక్స్ట్ వీక్ ఇది కంక్లూడ్ చేసి న్యూ టాపిక్ వెళ్ళిపోతాము నెక్స్ట్ వీక్ అటువంటిది కృపణ ప్రభు మనకు అనుగరించాలని ప్రార్థిస్తాం పరశుధ్రవ దేవ వదనాలనైనా ఇక సెవెన్ స్టార్స్ గురించి మేము ప్రార్థిస్తాం ప్రభు ఇవి ఏ రీతిగా పట్టబడ్డాయో మీరు మీ రోజు మాకు చూపించినారు తండ్రి అది ఎవరి గుంపులో వాళ్ళే పట్టబడుతున్నారు ఇక్కడ మాకు చూపిస్తారు కానీ మేము ఆ లేం కాబట్టి మేము స్వాతంత్ర్యం పొందిన వాళ్ళం విడుదల పొందిన వారని పక్షంగా బయట ఉన్న వాళ్ళని అయినా కాబట్టి వాటిని బట్టి మేము మీకు ఎంతో వదనాలు అర్పించుకుంటున్నాం ఇవి చూడలేని వారు అందులో పట్టబడుతున్నారు ప్రభు వీటిని చూసి తీర్మానించిన వాళ్ళు బయటికి రాగలుగుతున్నారు ప్రభావ వాటి త్వరగా దాని నుంచి బయటికి రండి లేకపోతే దాని పట్టిన దుస్థితి మీ కూడా పడుతుందన్నారు కాబట్టి ఆయన ఆ యొక్క వాక్యాలను గ్రహించి జాగ్రత్తగా పరిశీలించి ఈ సెవెన్ స్టార్స్ లేక సెవెన్ పాస్టర్స్ లేక సెవెన్ ఏంజిల్స్ అన్నారు ప్రభా ఈ సెవెన్ ఏంజిల్స్ యొక్క వర్క్ ఏందనేది మీరు చూపిస్తారు మాకు కానీ వాళ్ళందరూ పట్టబడతారని మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి అయితే రెండు రెండు గ్రూప్స్గా డివైడ్ అయినట్లు మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా ఆ మొదటి గ్రూప్స్ లాగా డివైడ్ మీరు చూపిస్తారు ఆయన కానీ రెండు రెండో గ్రూప్స్ లలో మేము ఉండకుండా సాయపడమని ప్రార్థిస్తున్నాం మేము మూడో గ్రూప్ నుంచి బయటికి రావాలి ఎందుకంటే చాలా మంది అందరున్నాము నేను అందరి నుంచి బయటికి వచ్చి నాలుగో గ్రూప్లో మేము ఉండాలా ప్రభావ అటువంటి జ్ఞానాన్ని మాకు అందరికి అనుగ్రహించి నడిపించమని వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించమని వేసుకొనిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ